జీవన సరళిని పలికింది మురళీ జీవన సరళిని పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పిందినె మళ్ళీ జీవన సరళిని పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పిందినె మళ్ళీ బోధను పలికింది నాలుగా పరవశమైనది వేదిక బోధను పలికింది నాలుకా పరవశమైనది వేదిక పొందదగినది లేదిక బృందావనిలో నందనందనుని బృందావనిలో నందనందనుని రోగిన మోహన మురళి చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవళ్ళీ వృందావని లో నందనదనుని బృందావని లో నందనాదనున్నికిన మోహన మురళీ చైతన్యసుందరవీ చైతన్యసుందరవళీ కృష్ణాయ వాసువాయ దీనందోమాయ గోవిందాయ నమో నమీ ఓ మహిళ మనిషి పుడతాడు మనిషిలో ఆకలి పుడుతుంది అట్లాగే దాహం కూడా పుడుతుంది మనిషి ఎప్పుడు పుట్టాడో మనకు తెలుసు కానీ అతను అతనిలో ఆకలి ఎప్పుడు పుట్టిందో దాహం ఎప్పుడు పుట్టిందో మనకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ మనిషి పుట్టాడని మనకు తెలుసు కాని ఈ ఆకలే దప్పులు అనేటువంటివి ఈ జన్మకే సంబంధించినవి కావు గత జన్మలోగా ఉన్నటువంటి అనుభవాలేవన్నీ కూడా అసలు దీనికి ఆరిజన్ ఎక్కడో ఎక్కడ ఆరంభమైన ఈ ఆకలి దప్పులు అర్థం కావు ఒక ఆకలి వేస్తే ఆహారం తీసుకుని ఆకలిని పోగొట్టుకుంటాం దాహం కలిగినప్పుడు నీళ్లు దాహాన్ని తీర్చుకుంటాం ఆకలి దప్పులు తీరడం కంటినీడా నిద్రపోవడం ఇదే కనుక జీవితానికి పరమార్థం అయితే ఇవన్నీ తీరిన వాళ్లు లేక ప్రస్తుతం తీరుతున్న వాళ్ళు హాయిగా ఆనందంగా ఈ ప్రపంచంలో ఉండాలి ఆకలి తప్పులు తీరుతున్నాయి నిద్రపోతున్నారు చాలు తృప్తిగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉండడం లేదో అలా ఉండే అవకాశం లేకుండా ఉందో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళల్లో ఏదో తీరని ఆకలి ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆరని దాహం ఉంది అనేది కూడా తెలుస్తుంది ఇవిలా తీర్చుకుంటూ ఉండిన తృప్తి లేకుండా ఉన్నారు అన్నప్పుడు ఆ ఆకలి ఏదై ఉండాలి ఆ దాహం ఏదై ఉండాలి ఈ పిపాస ఏంటి ఎందుకు మనిషి ఇంత పిపాస పీడితులై ఉన్నాడు ఈ ప్రపంచంలో అనేది కొద్ది లోతుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది కేవలం ఒక ప్రేమ పిపాసగా కనపడతా ఎందుకంటే దుర్భరమైన ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదొక ప్రేమ పిపాస కేవలం ఆకలే దప్పులతో ఈ ప్రపంచంలో ఏవో ఏవో పొందడం వల్ల లేదా సుఖపడడం వల్ల తాత్కాలికంగా ఈ పిపాస తీరేటట్టుగా కనిపించడం లేదు కనుక ఇది ఈ ప్రేమ పిపాస ఏదైతే ఉందో మనిషిలో ఇది భౌతికమైందా కాదేమో మానసికమా అది కూడా కాదేమో అనిపిస్తూ ఎందుకంటే భౌతికమైనటువంటి అవసరాలు తీరుతూ ఉండినా మనిషిలో ఈ పిపాసలు నడుస్తూనే ఉంది అట్లాగే మానసికంగా మనిషి తృప్తి చెందుతూ ఉండినా తాత్కాలికంగా మళ్లీ ఏదో ఒక ఆవేదన ఆందోళన ప్రతి మనిషిలో మనకు గోచరిస్తూనే ఉంది కాబట్టి ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆకలిదప్పులు తీర్చుకోవడము మరికొన్ని కొన్ని అవసరాలు తీర్చుకోవడం ఈ విధంగా మనిషి తాత్కాలికంగా అశాంతి నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉండినా ఈ విధమైనటువంటి పోరాటం ఈ విధమైనటువంటి ఘర్షణ సంఘర్షణ అనేక జన్మల్లో కూడా ఉండింది ఈరోజు ఏ ప్రేమ పిపాసైతే మనలో ఉందో దీని చేత పీడింపబడుతూ ఉన్నామో గతంలో కూడా ఇది ఉన్నదే కాకపోతే దాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ చేస్తూ చేస్తూ ఎక్కడో కాలం సరిపోక లేక కాలం కలిసి వచ్చో మరణించాం కాబట్టి గత జన్మలో మనం చేసినటువంటి అన్వేషణలు ఫలించలేదు గనక గత జన్మలో మనం చేసినటువంటి ప్రయత్నాలకి ఒక పూర్ణత్వం రాలేదు గనక మళ్ళీ ఇప్పుడు ప్రారంభమై కొనసాగిస్తూ ఉన్నాము మధ్యలో తాత్కాలికంగా ఈ ఆకలి దప్పులైతేనేమి నిద్ర అయితేనేమి ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నామే కానీ ఇవి జరుగుతూ ఉండినప్పటికి కూడాను మనలో అది ఆ పిపాస లేదు కాబట్టి ఆ పిపాస ఏదో నేను దాని నుంచి విడిపడాలి ఈ బాధల నుంచి విడిపడాలి నాకు ఏదో కావాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో దాని వైపుకు మన ప్రేమ పోతా ఉంది కనుక దానిని ప్రేమ పిపాస అంటున్నాను ఈ దాహం ఎక్కడ తీరడం లేదు ఇది భౌతికం కాదు ఇది మానసికము కాదు ఇది కేవలం పారమార్థికంగా కనపడతా ఉంది పారమార్థికంగా కనపడుతుంది అందువల్ల ప్రత్యేకించి ఈ వేదాంత శాస్త్రం దగ్గరికి భక్తి శాస్త్రం దగ్గరకు మనం రావడానికి కారణం అదే ఏ పిపాసైతే మనం అనుభవిస్తూ ఉన్నామో దుర్భరంగా మనకుందో ఇది గనక ప్రపంచంలోనే గనక మరొక చోట తీరేటట్లయితే శృతి మందిరానికి రావాల్సిన అవసరం లేదు అక్కడ ప్రయత్నం చేసినా తీరే అవకాశం లేకపోతా ఉంది ఇక్కడికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రేమ ఎక్కడ తిరిగి పూర్ణత్వం ప్లీజ్ పూర్ణత్వం రావాలా అదే వెళితే అదే పిపాస అంటే ఎక్కడ ఎప్పుడు దీనికి పూర్ణత్వం వస్తుంది ప్రేమ అనేటువంటిది విచిత్రం ఇది ఒక వస్తువు కాదు వచ్చిన బాధ మీరు ప్రేమను నాకు పంచండి అంటాడు ఏం పంచుతాం అది వస్తువు వాడితో మనం ప్రియంగా మాట్లాడితే ప్రేమతో ఉన్నాడు అనుకుంటాడు మ్యాస్టర్ కొడితే ప్రేమ లేదనుకుంటాడు బిడ్డ పిల్లవాడు తండ్రి తిడితే నా మీద ప్రేమ లేదు తండ్రి అనుకుంటాడు వాడి స్థాయి అదే ప్రేమకి ఈ కార్యాలకి సంబంధం లేదు కనుక ప్రేమ అనేటువంటిది ఏదో అది ఒక వస్తువు కాదు ఇవ్వడానికి మనిషికి ఏ వస్తువుకి సంబంధించింది కాదు ఏ వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకున్నా ఉపయోగం లేదు కాబట్టి వస్తువుకి సంబంధించింది కాదు వ్యక్తితో అనుసంధానం చేయడానికి కూడా అవకాశం లేదు కానీ ప్రేమ ఇప్పుడు అక్కడే ఉంది వస్తువులు వ్యక్తుల మధ్యనే ఉంది బాగా అర్థం చేసుకో వస్తువుకు సంబంధించింది కాదు అది వస్తువుకి సంబంధించింది అయితే వస్తువు ఒకటి ఉంది అది మీకు నేను ఇస్తాను లేదా మీరు నాకు ఇస్తారు ఓ ప్రేమ ఒక వస్తువు ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తాం తద్వారా ప్రేమను పొందుతాం అలా వ్యక్తి ప్రేమ స్వరూపమేమో అని వ్యక్తుల్ని ప్రేమించినప్పుడు కూడాను తద్వారా గుండెలు పగులుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో అందువల్ల ప్రేమకు పూర్ణత్వం రావడం లేదంటారు కాబట్టి వస్తువు కాదు వ్యక్తి కాదు వస్తువుతో అనుసంధానం చేయడానికి లేదు వ్యక్తితో అనుసంధానం చేయడానికి లేదు దాంట్లో కలపలేము తీసుకెళ్లి కానీ విచిత్రం ఏంటంటే ప్రేమలో ఏ వస్తువులో కలిపినా కలిసిపోద్ది ఇది తమాషా అది ఏ వస్తువుకు సంబంధించింది కాదు ఏ వ్యక్తికి సంబంధించింది కాదు కానీ ఏ వస్తువులో కలిపినా కలిసిపోతుంది ఏ వ్యక్తిలో నిలిపినా నిలిచిపోతుంది వ్యక్తిలో ప్రేమను నిలుపుతాం వ్యక్తి నిలవకుండా దాటుకున్నప్పుడు ప్రేమల గుండెలను పగలగొడతాయి వస్తువులో ప్రేమను కలుపుతాం ఆ వస్తువు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ప్రేమలు భగ్నం అవుతాయి అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి వస్తువును ప్రేమించడం వల్ల ప్రేమకు పూర్ణత్వం రాదు నువ్వు ప్రేమిస్తే తప్పులేదు కాబట్టి ప్రతి వస్తువులో ఆ విధంగా మిళితమైపోతూ ఉండడం దానికి సంబంధించింది కాకపోయినా దాంతో కలిసి ఉండడం ఒక వ్యక్తికి సంబంధించింది కాకపోయినా వ్యక్తిలో నిలపాలి అనుకుంటే నిలిచిపోవడం ఇది ప్రేమ యొక్క కోమలత్వం సౌకుమార్య అంత సుకుమారమైంది ప్రేమ ఎక్కడైనా కలిసిపోతుంది నీళ్లు కలవలేనటువంటి వస్తువు ఉందేమో కానీ ప్రేమ కలవనటువంటి వస్తువు లేదు నువ్వు దేంట్లో కలిపినా దాంట్లో కలిసిపోతుంది కలిసిపోతుందే గానీ అంటకుండా ఉంటుంది అది తమాషా కాబట్టి దాని యొక్క లొకేషన్ ఎక్కడో మనకు కావాలా ఆ సోర్స్ ఎక్కడో మనకు పెట్టుకోవాలి దాన్ని అన్నిట్లో కలిసిపోవద్ది అన్నిట్లో కలుపుతున్నాం అందరిలో కలిసిపోవద్ది అందరిలో కలుపుతున్నాం కానీ ఎవరికీ సంబంధించింది కాదు కనుక అది భగ్నం మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి కాబట్టి ఎక్కడంటే అక్కడ ప్రేమను కలపడానికి అవకాశం లేదు ఎవరిలో అంటే వాళ్ళలో ప్రేమను నిలపడానికి అవకాశం లేదు స్వామిజీ నాజీ ప్రేమ నా హృదయంలో ఉండేది నేను కలుపుకుంటా కలుపుకో కానీ రేపు కలతబడి నా దగ్గరికి రావద్దు నిలుపుకో కానీ రేపు నువ్వు నిలబడలేకపోతే మాత్రం నేను నిలబెట్టలేను నేను ప్రేమలకంతే ఈ ప్రపంచంలో ప్రేమల స్వరూపాలు ఆ విధంగానే ఉంటాయి ఈ ప్రపంచంలో కాబట్టి ప్రేమకు పూర్ణత్వము ప్రపంచంలో ఎక్కడా మనకు లభ్యమయ్యే అవకాశం లేదు ప్రేమకు పూర్ణత్వం కావాలి అంటే అది కేవలం భగవంతుని ఎందు లగ్గనం చేసినప్పుడే పూర్ణత్వం వస్తుంది కాని ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు అందువల్ల సా పరానురక్తి హి ఈశ్వరి మహర్షి భక్తి సూత్రాల్లో అది భక్తి ఈ ప్రేమే భక్తి ప్లీజ్ అండర్స్టాండ్ ఈ ప్రేమే భక్తి ప్రేమ అందరిలో ఉంది ఇది అంతర్వాహిని ఈ ప్రపంచం వైపు పెట్టామనుకో అక్కడ కలిసిపోతుందే గాని తద్వారా పూర్ణత్వం రాదు ఇదే ప్రేమని పరానురక్తి ఈశ్వరి ఈశ్వరి పరానురక్తిహి సా అది భక్తిగా మారిపోతా ఉంది కాబట్టి ఇదే ప్రేమ పూర్ణ రూపుడైనటువంటి పరమేశ్వరుని ఎందు పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని ఎందు కనుక లగ్నం చేయగలిగితే నిమగ్నం చేయగలిగితే ఇక్కడ దీనికి ప్రేమకి పూర్ణత్వం వస్తుంది ప్రేమకు పూర్ణత్వం వస్తే హృదయంలో అశాంతి ఉండదు ఆవేదన ఉండదు పిపాస లేదు తృప్తి చెందినవాడు అవుతావు ఆనందాన్ని అనుభవించిన వాడు అవుతావు ఈ ప్రపంచాల్లో అందుకని సా అస్మిన్ పరమ ప్రేమ రూప నారద మహర్షి భక్తి సూత్రాల్లో చూచాం అమృత స్వరూపాచ ఇక్కడ ఏది ప్రేమను మనం ఎక్కడ ఎవరిలో ఉంచినా మృతమైపోతా ఉంది నేను ప్రేమించిన వస్తువులు ఉంది నా ప్రేమ నశించిపోతా ఉంది నేను ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు నా ప్రేమ నశించిపోతా ఉంది కాబట్టి నా ప్రేమ మృతమైపోతుంది వాస్తవానికి ప్రేమ అమృతం కాబట్టి అమృతమయమైనటువంటి ప్రేమని అమృత స్వరూపుడైనటువంటి పరమేశ్వరుల్లో ఉంచాలి కనుక అమృత స్వరూపాచ అది అమృత స్వరూపమైనటువంటి ప్రేమ అండస్టే కాబట్టి ప్రేమ అంతర్వాహిని ప్రేమ అంతర్వాహిని అంటే ప్రతి మనిషిలో ప్లీజ్ ప్రతి ప్రాణిలో ఆంతర్యములో అలా చెలిస్తూ ఉంటుంది అది ప్రేమ ఆంతర్యంలో చెలుస్తూ ఉంటుంది ఏది మనం ఆశించినా దాని వెనక ప్రేమ ఉంది ఏది కావాలనుకున్న దాని వెనక ప్రేముంది ఎవరిని మనం ప్రేమించినా దాని వెనక ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ వాళ్ళ కోసం కాదు వచ్చిన బాధి మనం వాళ్ళ కోసమే అనుకుంటున్నాం అందువల్ల వాళ్ళని ప్రేమించినా మన ప్రేమ మళ్ళీ పిపాస దాహంతోనే ఉంటుంది దానిని పొందిన మళ్ళీ దాహంతోనే ఉంటుంది కాబట్టి ఇది అంతర్వాహిని లోపల ప్రవహిస్తూ ఉంటదు తెలిసో తెలియకో ప్రేమ ఆంతర్యంలో అంతర్యామి వైపు కదులుతూ ఉంటది అంతర్యామి వైపు లోపల ఎవడు ఉండడం వల్ల ఈ దేహం ఉందో ఆ పరమేశ్వరుని వైపు తెలిసో తెలియకో సపోజ్ ఇదిగో ఈ భక్తుడు కదులుతాడు ఇప్పుడు కులశేఖరాలు వాళ్ళు ఈయన తెలిసి చేస్తున్నాడు ఈ భక్తి ప్రేమ సామాన్యమైన వాడు ఉన్నాడు చూచారా ఒక గేదెల్ని తోలుకుంటూ పోతూ ఉంటే వాడు కూడా ప్రేమే కాకపోతే వాడికి తెలియడం లేదు వాడి ప్రేమ గేదెల మీద ఉంది ఆవుల మీద ఉంది గోవుల మీద ఉంది తెలియడం లేదు కనుక ఆ గోవు మీద ఉండే ప్రేమే గోపాలుడి మీద కనుక మారింది అంటే వాడు తెలిసిన వాడు అవుతాడు తెలిసిన అవుతాడు కాబట్టి ప్రేమలైతే నడుస్తున్నాయి ఆంతర్యంలో ప్లీజ్ తెలిసి నడిస్తే భక్తి తెలిసి నడిస్తే భక్తి ప్రేమ ఉంది బాగా అర్థం చేసుకోండి సామాన్యుల్లో ప్రేమే ఉంది భక్తుల్లో ప్రేమే ఉంది తెలిసి నడిస్తే భక్తి నడిచి కలిస్తే ముక్తి ఫణేష్ ఇంకేళ ఇదే ఆ ముక్తి ఏదో అది ముకుందుడు ముక్తిం దాతి ఇతి ముకుందహ ముక్తి దాతి ఇది ముకుందహ ముక్తిని ప్రసాదించేటువంటి వాడు ముకుందుడు అతన్ని సింగారించేటువంటి మాల ముకుంద మాల ఇంకేం ఇప్పుడు అర్థమైంది ఇది భక్తి మందార మాల అర్థమవుతుంది ముకుందుడు మనకు ముక్తినిస్తాడు మనం ఆయనకి సమర్పించేది భక్తి సమర్పించేది భక్తి అందుకునేది ముక్తి ఈ రెంటికి సంబంధించింది ముకుందమాల కాబట్టి మన భక్తిని ఈ ముకుందమాల ద్వారా స్వామికి సమర్పిస్తాం ఆయన ముకుందుడు గనక ముక్తి ముక్తి దాతీతి ముకుంద ముక్తిని ప్రసాదించేవాడు గనక ఆయన ముక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఇది ముకుందమాల అనేటువంటి భక్తి ప్రబంధ కావ్యం భక్తి ప్రబంధం ఇది ప్రబంధం అనేటువంటి పేరు కాన్షియస్గా వాడుతున్నా ఎందుకంటే ఆళ్ళవార్లు రచించినటువంటివి ప్రబంధాలు గనక దీన్ని ప్రబంధము భక్తి ప్రబంధం అని వాడుతున్నాను ఇంకేం లేదు ఇది కేవలం భక్తికి సంబంధించింది మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ కావచ్చు మీరు కారనే అనుకుంటున్నాను నేను చేసిన ఇంతకాలం ప్రయత్నంలో శృతి మందిరంలో మీరు కన్ఫ్యూజ్ స్వామీజీ మరి భక్తి అని మరి జ్ఞానం ఈ డౌట్ మీకు రాదని నేను అనుకుంటున్నా భక్న్యహమేం విధోర్జున భక్తు అనన్య శక్నన్యక్యూటిఫుల్ శ్లోక భక్ అనన్యక్యహం జునా జ్ఞాత ద్రష్టం చ తత్వేనా ప్రవేశం పరంతపా ఒక్కసారి విశ్వరూపాన్ని చూచేసిన తరువాత పదకొండో అధ్యాయంలో అయిపోయింది విశ్వమంతా విశ్వనాథుడే ఈ ప్రపంచం ఏదో అనుకున్నా నేను ఎక్కడో ఉన్నాడు వాసుదేవుడు అనుకున్నాను ఆలయానికి పోవాలనుకున్నాను బృందావనానికి పోవాలనుకున్నాను అరేరేరేరే అర్థమైపోయింది ఇప్పుడు విశ్వమంతా విశ్వనాథుడే పరమేశ్వరుడే ఎక్కడున్నాడు నా వాసుదేవుడు సమస్తం విశ్వంలో ఉన్నదంతా కూడా తానే ఆయన తప్ప రెండవ వస్తువు లేదనేటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని దర్శించిన తర్వాత విశ్వరూప సందర్శనం సమ్యక్ దర్శనం విశ్వరూప సందర్శనం ఇది పొందాలి అంటే అర్జున సుంత మహర్షి బ్యూటిఫుల్ శ్లోక భక్త్యాతు అనన్య శక్త్యాతు శ్యనన్యమైనటువంటి భక్తి చేతనే ఇది సాధ్యం ఏది నా స్వరూపం ఏ ప్రకారంగా సమస్తంలో నన్ను దర్శించడం అనేది ఏదైతే ఉందో ఏం విధ ఈ విధంగా నన్ను దర్శించడం ఏదైతే ఉందో అర్జున ఇది కేవలం భక్తితోనే సాధ్యం భక్తన్య్య అహమేం విధోర్జున జ్ఞాతు శృతి మందిరం జ్ఞాతు ద్రష్టం చ తత్వేనా ప్రవేశం చరంతపా ఇక్కడ మనకి ఏ కన్ఫ్యూజన్ లేదు సరేనా జ్ఞానమై భక్తి అనే విషయంలో శృతి కన్ఫ్యూజన్ లేదు చూడతాం అసలు జ్ఞాతం ని తెలుసుకోవడం జ్ఞాతం ఎట్లా శాస్త్రత దిస్ ఇస్ ద పాయింట్ నీకు ఎట్లా తెలుసుకుంటో భగవంతుని తెలుసుకోవడానికి నీకు ఏముంది మార్గం ఏముంది ప్రమా జ్ఞానం కలగాలి ప్రమాకరణం ప్రమాణం అది ఇక్కడ ద్రష్టం జ్ఞాతం జ్ఞానం అనేది ఎప్పుడైతే ఉందో జ్ఞానం ప్రమా ప్రమ కలగాలంటే ప్రమాణం ఉండాలి కనుక ప్రమాకరణం ప్రమాణం కనుక ఎప్పుడైతే జ్ఞాతం అన్నాడో నాయన తెలుసుకోవడం జ్ఞాతం ఎలాగో శాస్త్రత ఇది పరోక్ష జ్ఞానం కాదు గురువు శాస్త్రాన్ని వివరిస్తూ ఉంటాడు చెబుతూ ఉంటాడు మనకు పరోక్ష జ్ఞానం కలుగుతుంది పరమేశ్వరుడు అంటే ఇది అని కలుగుతుంది ఆ తర్వాత సరిపోతుందే నీ అనుభవానికి రావాలా జ్ఞాతం కేవలం నా శాస్త్రత జ్ఞాతం కేవలం శాస్త్రం వల్ల కాదు ద్రష్టం చా సాక్షాత్కర్తం తత్వత అది అది కాబట్టి ఏదైతే శాస్త్రత నువ్వు తెలుసుకున్నావో గురువు దగ్గర తత్వత యథార్థంగా వాస్తవంగా ఉన్నది ఉన్నట్లుగా ద్రష్టం దర్శించడం అంటే జీవితంలో ఆ సత్యాన్ని దర్శించడం తరువాత తత్వేనా ప్రవేశం తరువాత ప్రవేశించడం ఇది ప్రవేశించడం అంటే మోక్షం చంతుం మోక్షాన్ని పొందడం ఇంకేం లేదు అంటే నువ్వు పరమేశ్వరుడు ప్రవేశించడం మొట్టమొదట గురుముఖత శాస్త్రత జ్ఞాతం విషయాన్ని తెలుసుకోవడం ద్రష్టం నీ అనుభవంలో దాన్ని దర్శించడం ఆ తర్వాత నువ్వు పరమేశ్వరంలో విలీనమైపోవడం ప్రవేశం ప్రవేశం ముక్తుంచ గంతుం ముక్తిని పొందడం అంటే ప్రవేశించడం అంటే ఇప్పుడు ఇది మీకులాదు ఆ సందేహం అనుకుంటున్నాను స్వామిజీ ప్రవేశించడం అంటే పరమేశ్వరుడు అక్కడ ఉండి మనం ఇక్కడ నుంచి మౌంట్ ఆబులోకి వెళ్ళి కలిసిపోవాలా కుదరదు సార్ అది అది శృతి మందిరం బయటే శృతి మందిరంలో కుదరదు ఎందుకని అలా సముద్రంలో కలిసినట్టు అలా ఉపనిషత్తులు అని చెప్పాను మీకు అలా సముద్రంలో ప్రవేశించినట్టు ఎందుకని అసలు ఉన్నదక్కడే అలా సముద్రం కన్నా వేరుగా లేదు నేను పరమేశ్వరుడి కన్నా వేరుగా లేదు ఇది జ్ఞాతం గురువు చెప్పగా నాకు అర్థమైపోయింది ద్రష్టం జీవితంలో దర్శించడం జరిగింది ప్రవేశుం చ పరంతప శత్రువులను తప్పింపజేసేటువంటి ఏ అర్జున పరంతప ప్రవేశం చ మోక్షం చ గంతుం నువ్వు మోక్షాన్ని పొందుతూ ఉండవు ఇదంతా కూడాను అనన్య భక్త్యాతో శక్య ఇదంతా భక్తి వల్ల నేను నీకు సాధ్యమవుతాం ఎందుకని భక్తి అనేది ఏదో కాదు ప్రేమ దేని విషయంలో ప్రేమ వస్తువు విషయంలో కాదు వ్యక్తి విషయంలో కాదు ప్రపంచ విషయంలో కాదు పరమాత్మను యొక్క విషయంలో పరమాత్మను యొక్క విషయంలో నీకు ప్రేమ అంటే తెలిసే తెలియక పరమేశ్వరుడు అంటే ఏంటో తెలుసు జ్ఞాతం కాబట్టి భక్తి నుంచి వేరు చేయడానికి అవకాశం లేదు సమీజ తెలుసుకొని కానీ భక్తి చేయను తెలిసిన తర్వాత భక్తి చేయకుండా ఉండలేవయ్యా సార్ తెలిసిన తర్వాత భక్తి చేయకుండా ఉండలేవు ఎందుకని నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా ఉంటే పరమేశ్వరుడిని ప్రేమించుకోకుండా ప్రేమించకుండా ఉండగలవు నీ మీద నీకు ప్రేమ ఉంది మీద నీకు ప్రేమ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆ సర్వం ఎవరో సర్వేశ్వర అతడి పరమేశ్వరుడు ఇది తమాష కాబట్టి భక్తి యోగో నిరుపద్రవ భక్తి యోగాన్ ముక్తిహి మహానారాయణోపనిషత్ భక్తిగో నిరుపద్రవ ఉపద్రవహనా ఏ విధమైనటువంటి ఉపద్రవాలు లేవు భక్తిలో సరేనా పొందుతానే పొందలేని సంశయాలు అస్సలేవు భక్తి యోగో నిరుపద్రవ భక్తి యోగాన్ ముక్తిహే కేవలం భక్తి యోగం వల్ల ముక్తి లభి లభ్యమవుతా ఉంది ఎందుకంటే ఈ భక్తి ఏదో కాదు ప్రేమ భక్తి ప్రేమ భక్తి పరమ ప్రేమ స్వరూపం భక్తి కాబట్టి పరమేశ్వరుడు ప్రేమ రూపుడు అంటే అనంత ప్రేమ సాగరుడు నువ్వు ప్రేమ తరంగం ఓకే దీంట్లో హెచ్చు టువో దాంట్లో హెచ్చు టువో నువ్వు వేరు అనుకున్నప్పుడు కూడా పరమేశ్వరుడి కన్నా వేరుగా లేవు అది తెలిసిందంటే జ్ఞాతం ఆ తర్వాత దృష్టు తర్వాత ప్రవేశం అండర్స్టాండ్ ద పాయింట్ జ్ఞాతం అలకి అలసడి లేకుండా ఉండాలంటే జ్ఞానం కలగాలి నేను కూడా హెచ్ రెండు పాలు హైడ్రోజను ఒక పాలు ఆక్సిజన్ దట్స్ ఆల్ రైట్ రెండు పాలు ఓతచని ఒక పాలు ప్రాణవాయువు హెచ్ సముద్రమైనా అదే నేనైనా అదే జ్ఞాతం తెలుసుకున్నాను ద్రష్టం సముద్రంలోనే ఉన్నట్టుగా చూస్తున్నా ప్రవేశం సముద్రంలోనే ప్రవేశించాను ఇదంతా భక్త్యాత్ అనన్య శక్య అహం ఏం విధు విధ అర్జున కాబట్టి ఈ విధంగా నన్ను దర్శించడం భక్తి ద్వారానే లభ్యమవుతూ ఉంది ఫుల్ ఇప్పుడు చూడండి అలా నువ్వు సముద్రము పరమేశ్వరుడు ఏమైంది కాబట్టి పరమేశ్వరుడు అది సముద్రము అన్నప్పుడే ఆ సాగరంలో నీరుంది అంతకన్నా ఇంకే లేదు అబ్ది కాబట్టి ముక్కుందా అని అన్నావు అనుకో అది నామం కాబట్టి ప్రపంచంలో చాలా నామాలున్నాయి ప్రతిదానికి పేరుంది అది చెట్టు ఇది పుట్ట అమనిషి మనిషి ఆయన పేరు ఈయన పేరు వేరు ఆయన పేరు వేరు ప్రపంచంలో అనేకమైనటువంటి నామాలున్నాయి వాటితో పాటే రాగద్వేషాలుంటాయి అది తమాష ఏ నామైనా రాగద్వేషాలతో ముడిపడి ఉంటుంది కొందరికి పిల్లి గెట్టదు కొందరికి కుక్క గెట్టదు కుక్క అనే పదం వినపడగానే వీళ్ళకి ఏదోగా ఉంటుంది ఆ కుక్కలను పెంచుకునే వాళ్ళకి కుక్క అర్థమవుతుందా ఇవి రాగద్వేషాలు అంటే ఏ నామాలైనా రాగద్వేషాలు మిళితమయ్యి ఉంటాయి ఒక్క నామం ఏ నామంలో రాగద్వేషాలు ఉండడానికి అవకాశం లేదో రాగద్వేషాలకు అతీతమైన ప్రేమ పూర్ణ రూపమైన ప్రేమ ఉంటుందో అది భగవన్ నామం వాచ వాచక ఆ భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు గనక ముకుంద ముక్తిం దాతీది ముకుంద కాబట్టి ముకుంద నామం పలికినప్పుడు నీకు ఇదంతా అవుతుంది అది తమాషా ఇప్పుడు ఇంట్రడక్షన్ అంతా ఏంటంటే ఆ ముకుంద నామం ముక్తిని ప్రసాదించేవాడు ముక్తి దదాతీతి ముకుంద ఎట్లా ప్రసాదిస్తాడు ప్రేమ సాగరుడు గనక మరి నేనెక్కడున్నాను కనుక నువ్వు ప్రేమలోనే ఉన్నావు గనక నీ హృదయంలో అంతర్వాహిని ప్రేమే గనక ప్రేమకు ప్రేమే సమాధానం గనక ఫల రూపత్వా నరద మహర్షి ఫల రూపత్వాద్స్ ద ఫుల్ ఫుల్ మెంటైన్ ఇట్ సెల్ఫ్ దానికి ఇంకొక ఫలం లేదు ప్రేమే ప్రేమకు ఫలం నువ్వు ప్రేమ స్వరూపుడివే భగవంతుడు ప్రేమ సాగరుడు ప్రేమకు ప్రేమే ఫలం ఈ ప్రపంచంలో ప్రేమను తీసుకుపోయి మరొక దాన్ని పొందాలనుకుంటూ ఉన్నావు ప్రేమని తీసుకుపోయి మరొక వస్తువుని పొందాలనుకుంటున్నావు కాదు ప్రేమకు ప్రేమే ఫలం నీ హృదయంలో ఉండేది ప్రేమే పరమేశ్వరుడు ప్రేమస్వరూపుడే కాబట్టి నువ్వు ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నావు ఆయన ముక్తిని ఇచ్చేవాడై ఉండడు ముక్తి ఉన్నది దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి కాబట్టి ఆ ముకుంద నామాన్ని పట్టుకుంటూ ఉన్నావు ఇది ముకుందమాల bruhi mukundethi bruhi mukundethi rasane rasane bruhi mukundethi rasane bruhi mukundethi bruhi mukundethi rasane rasane rasane బృహిముకుందే రసనీ బ్రుహిముకుందే కేశ మాధవ భూవ్యేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదనీ కృష్ణ ఆనంద కృష్ణ ఆనంద సదా కృష్ణానంద సదానేతి రోహిముకుందే రసన్నీ రోహిముకుందేతి రోహిముకుందే రసన్ని ఫస్ట్ దానికి ఇస్తున్నాడు రసనే ముకుందని జ్ఞాతం తెలుసుకోవాలం కదా నాలుగు ఎప్పుడు తెలుసుకోలేదు రుచింది తప్ప జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అది నేను ఇచ్చిన కనెక్షన్ మీకు ఇప్పుడు కానీ ఇక్కడ రస్సనే హే నలుక బ్రూహి పలుకు ముకుందా ముకుందా ముకుంద అని పలుకు ఆ ముకుందని యొక్క స్వరూపం ఏమిటో నీకు అర్థం అవుతుంది ముక్తిం దాతీ ముకుందే ఎందుకో తెలుసా నువ్వు చెప్పినట్టు వినని దాన్ని మనసు అంటారు నీకు అందుబాటులో ఉండేదాన్ని నాలుక అర్థమవుతుంది భగవంతుని స్మరించన్నావు అనుకోండి అది సూపర్ మార్కెట్ తెచ్చి పెడుతుంది మన దగ్గర ఏ నేను చెప్పింది భగవంతుడు నువ్వేంటి ఏదో తెచ్చావే తనకు కావాల్సింది మనసు చెప్తుంది నా ఇదే నాకు కావాలా నువ్వు ఏదేదో కోరుకుంటుంటే అదంతా నేను ఏదో తెచ్చి పెడతాను నాకు ఇది కావాలి అర్థమవుతుంది ఇప్పుడు మనమేమో భగవంతుడు కావాలా మనసుకేమో సూపర్ మార్కెట్ కావాలి లే భగవద్దు గురించి స్మరించవే నా అవసరం లేదు సూపర్ మార్కెటే ఎందుకంటే నాకు అది కావాలా నీకు అది పో నేను పోను అది దట్ ఈస్ మైండ్ నాలుకి అంత పరిస్థితి లేదు మీ భాషలో చెప్పినట్టు అంత సీన్ లేదు ఇప్పుడు కొత్త కొత్త భాషలు నేర్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అరవై సంవత్సరాల్లో రాని భాష ఇప్పుడు వస్తూ ఉంది కొత్త కొత్త భాషలు వస్తాయి అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను నేను పాడుతున్నాను నేను పాడకుండా ఉంటాను అనమానండి అది అనమానండి బ్రూహి గోవిందేతి అని అది కూడా భగవంతునామం కావచ్చు అన్నమనండి దాన్ని నో ఎందుకని నేను ఎప్పుడైతే అంటున్నానో అదే గనక నాలుక నా మాట వింటది తప్పదు కానీ మనసు కాదు దానికి కావాల్సింది తెచ్చుకుంటది ఇప్పుడు మన స్థితిలో అది లేదు గనక దీన్ని గనక పట్టుకుంటే విచిత్రం దీన్ని పట్టుకుంటే నామం చెప్తూ ఉన్నాం అనుకోండి ఇంతవరకు అది జాయన కాదు నామం చెబుతూ ఉంటే నువ్వు ఇదొక రహస్యం మీకు అర్థం కావాల్సింది భగవన్ నామంలు ఉండేటువంటి పరమ పవిత్రమైన విశిష్టమైన రహస్యం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నామం చేస్తూ ఉంటే ఆ నామ రుచి ఏదైతే ఉందో దానికి మనసు హీల్డ్ అయిపోతుంది అతి తమాష కాకపోతే దీనికి టైం పడుతుంది నేను మీకు అనుభవంతో చెప్తాను దీనికి టైం పడుతుంది కొంతకాలం పడుతుంది ఈ పడని ఏమైంది భగవంతుడి కోసమే కదా కాలం భగవంతుడి కోసం ఉపయోగిస్తున్నావు ఇంకో దానికోసం ఉపయోగించడం లేదు వెంటనే ఇప్పుడే ఇప్పుడు అంటాను ఇప్పుడు చేయాల ఏమో వరదలా భూకంపాల కాబట్టి వెంటనే ఏది రాదు టైం పడుతుంది అన్నిట్లో టైంలోనే కాలంలోనే అన్ని జరుగుతాయి కాబట్టి అది భగవంతు నామం గనక మనం చేస్తూ ఉంటే మనసుకి ఇష్టం ఉండదు నువ్వు చేస్తూ ఉంటావు కొంతమంది అందుకనే భగవతే వాళ్ళది ఏందో తెలుసా ఇది అందుబాటులో అది అందుబాటులో లేదు దీని పేరు సుందర సత్సంగం భజన కార్యక్రమం అర్థమవుతుంది సుందర సత్సంగంలో భజన కార్యక్రమం ఇది సో ఇది నడుస్తూ ఉంటుంది చూడండి మీరు కావాలంటే సత్సంగానికి వెళ్ళి బిగుసుకుపోతూ ఉంటారు బిగుసుకుపోతారు కదా ప్రేమ అదే వచ్చింది అనుకోండి సత్సంగం అవసరాన్ని బాత్రూమ్ కూడా సత్సంగం విన్న బాత్రూమ్ లో పోయిన నామ వినపడతా ఉంటుంది బయట ఉండేవాళ్ళకి రియి అది ఇంక ఆగదు ఆగదు కొన్ని నామం చెప్తానే ఉంటుంది అన్నది కారణం ఏంటో తెలుసా ఆ మనసుకు రుచి తెలిసి కాబట్టి మనసు నీకు అందుబాటులో ఉండదు నాలుగు అందుబాటులో ఉంటుంది దీనికి గనక కలిగిస్తే ఆనందం ఆ తృప్తి ఆ రుచి గనక దీన్ని కలిగిందంటే అప్పుడు మనసు కూడా కొద్దిగా దాంతో జాయిన్ అయ్యి దానికి రుచి కలిగింది ఇది ఆగినా అది కొనసాగుతూనే ఉంటది ఇది ఆగిన అది కొనసాగుతూనే ఉంటది అంతే నామస్మరణ నామం పోయినా కూడా స్వరణ మాత్రం నిలిచిపోతా ఉంటది ఇది బ్యూటీ కాబట్టి బ్రూహి ముకుందేతి రసని ఏ నాలుక నువ్వు ముకుందు గురించి పలుకు నామం చెప్పు ముకుంద నామం పలుకు ఏమని కేశవా మాధవా గో అది బ్రూహిముకుందేతి ఎవరు సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు సామాన్యుడు కాదు కదా మీకు తెలుసు కదా సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారంటే చంద్రభాగ తరంగాలో కదా మహాజ్ఞాని చూడండి బ్రూహి ముకుందేతి బృహిముకుందేతి కేశ మాధవ కో కేశవ మాధవ కోవిందే తీ కృష్ణానంద సదానెతి కృష్ణానంద సదానేతి బ్రూహిముకుందే రసన్నీ బ్రూహి ముకుందేతీ బ్రూహిముకుందే రసన్నీ రసన్నీ బృహిముకుందేతి ఇది ముకుందుని యొక్క వైభవం ఈ ముకుంద వైభవం ఏదైతే ఉందో దీన్ని తెలియజేసేది ముకుంద మాల ఇందులో నలభై శ్లోకాలు ప్లీజ్ సరేనా అంటే ఈ నలభై శ్లోకాలు కలిపి ముకుందమాల అంతేనా ఫస్ట్ శ్లోకం లాస్ట్ శ్లోకమేనా అది కాబట్టి ఒక మాలలో పువ్వుల గుత్తులు ఉంటే మొదట పువ్వు దగ్గర నుంచి అలా అలా తిరిగి చివరి పువ్వు దగ్గరకు వచ్చేటట్టు మాల ఎండ కాబట్టి ముకుంద మాలలో మొదటి శ్లోకం దగ్గర నుంచి నలభై శ్లోకాలు కలిపి ముకుంద మాల అంటే ప్రతి శ్లోకం ఒక పుష్పం ప్రతి శ్లోకం ఒక పుష్పం అది వాసన లేని పువ్వు కాదు వాసన కలిగిన పువ్వే నో నో ఐ టెల్ యూ ఎంత అద్భుతంగా ఉంటాయి ఈ శ్లోకాన్ని అంటే ఇవన్నీ నా కూర్చో ఈ నలభై శ్లోకాలు నాకు కంటిస్తాం వ్యాఖ్యానం కూడా రాశాను నేను దీని మీద ఒక పేజీలు ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు ఇది ఒకటే పాడుకుంటు కృష్ణత్వీయ పద పంకజ పంజరాంతం అని ఆ రోజు కారణం చదువుతూ ఉంటే ఆ రైము రిధము ఒక అద్భుతమైనటువంటి భక్తుడు అనూఖ్యంగా రాశాడు ఏ ఏ శ్లోకాన్ని మీరు పక్కన పెట్టలేరు అది తమాషా కాబట్టి వింటూ ఉంటేనే ఆనందంగా ఉంటుంది ఇలాగ పువ్వులు చూస్తూ ఉంటేనే ఆనందంగా ఉంటుంది పువ్వును చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది ఆగ్రానిస్తే ఆనందంగా ఉంటుంది కానీ నువ్వు గనక తుమ్మిద కాగలిగితే ఆ పువ్వు మీద వాలి మకరందాన్ని కూడా జుర్రుకోవచ్చు తేనెని కూడా జుర్రుకోవచ్చు ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే రెండు శ్రావ్యంగా వింటారు వీరు శ్లోకాలు దాంట్లో ఉండేటువంటి అంతరార్థాలని ఆ మకరందం భక్తి మకరంధం ఏదైతే ఉందో భక్తి సుధ ఏదైతే ఉందో భక్తి పీయూషం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పానం చేసుకుంటూ పోతూ ఉంటాం ఈ ముకుందమాల రచించినటువంటి కవి కులశేఖర ఆళ్వార్లు ఈయన మహారాజు రాజ్యాన్ని పరిపాలించేవాడు అది తమాషా ఈయనే సాధకుడు కాదు అంటే కేవలం ఆధ్యాత్మిక సాధకుడుగా ఉన్నవాడు కాదు ఏదో సన్యాసి కాదు లేదా పీఠాధిపతి కాదు లేదా ఓ కాదు కేవలం రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి చక్రవర్తి కేరళలో అప్పుడు త్రివాన్కూర్లో ఈయన ఉండేవాడు పన్నెండు మంది ఆళ్వారుల్లో భక్తి ప్రబంధం ప్రబంధాలు రచించినటువంటి వాళ్ళు పన్నెండు మంది ఆళ్వారులు ఆళ్వారులో ఈయన ఒకడు సరేనా నేను రాసిన ముకుందమాల్లో ఆ పన్నెండు మంది ఆళ్వారు రాశాను మొదటి శ్లోకంలో ఈయన విషయం వస్తుంది కనుక ఈయన గురించి చెప్పకుండా డైరెక్ట్గా నేను ముకుందమాల్లోకి వెళుతూ ఉన్నా గ రంగయాత్రు్యగర రంగయాత్రమహం శిరసే రాజానం కులసేకరం తమహం శిరసావందే రాజానం కులసేకరం కులశేఖరుడికి నమస్కారం ఆయన కులశేఖరుడు చెప్తాడు ఏడన్నా కాబట్టి ఈ మొదటి శ్లోకం ఈయన రాసింది కాదని నేను చెప్పకనే మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్న పొరపాట్న ఓకే ఇది ఎవరో రాసి ఉండాలి అంటే తరువాత ఈ ముకుందమాన చదివినప్పుడు ఆనందం కలిగి ఆ మహాత్ముడికి నమస్కరించుకుని మనం ప్రారంభం చేస్తాం గ్రంథం ఇచ్చి అలా ఇప్పుడు మనం భగవద్గీత మొదలుపెట్టేటప్పుడు గీతాధ్యానంలో ఏం చేస్తున్నాం వ్యాసుని గురించి చదువుతున్నాం కృష్ణుని గురించి చదువుతాం చెప్పినవాడిని విన్నవాడిని భారతాన్ని భారతంలో ఉంది కనుక భారతానికి కూడా నమస్కారం చేస్తున్నాం అట్లాగే ఆ ప్రేమతో ఇటువంటి అద్భుతమైనటువంటి భక్తి ప్రబంధాన్ని మనకు ఇచ్చాడు కదా ఈయనకి నమస్కరిస్తామని ఎవరు రాసి ఉంటారు అర్థమవుతుంది కొద్దిగా వైష్ణవ సంప్రదాయంలో గనక ఆ ప్రబంధ రచనలోకి వెళితే ఇది ఎవరో ఎవరో కూడా తెలుస్తుంది తిరుక్కచ్చి నంబి అని తిరుక్కచ్చి నంబి ఆయన పేరు ఆయన దగ్గర ఈ ఆళ్వారులను గురించి రామానుజాచార్యులు వారు విన్నారు రామానుజాచార్యులు శ్రవణం చేశాడు ఆళ్వారులను గురించి ఎందుకంటే రామానుజుడు పదకొండవ శతాబ్దంలో వచ్చాడు రామానుజుడు పదకొండవ శతాబ్దంలో వచ్చాడు శంకరుడు ఏడవ శతాబ్దంలో వచ్చారు పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యులు వచ్చారు కాబట్టి రామానుజుడికి పూర్వం వాళ్ళు శంకరుడు కానీ రామానుజుడికి పూర్వం వాళ్ళు ఈ ఆళ్వారులు అందువల్ల ఈ ఆళ్వారుల యొక్క వైభవాన్ని మీరు చంద్రభాగా తరంగాలు ఇప్పుడు గడిచినటువంటి మహారాష్ట్ర సాధువులంతా మనం వింటున్నాము అట్లాగే ఆళ్వారులను గురించి రామానుజాచార్యులు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి రామానుజాచార్యుల వారు ఈ తిరుక్క నంబి అనేటువంటి ఒక భక్తుని దగ్గర నుంచి లేక ఆయన గురువో ఆయన దగ్గర నుంచి వినడం జరిగింది ఆయన ఈయనకు బోధించాడు సో ఇది బహుశా ఆ తిరుకచ్చ నంబి రచించిందిగా ఉండొచ్చు అని ఆ ప్రబంధాలను చూసినప్పుడు కొద్దిగా అనిపిస్తూ ఉంది నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం కులశేఖరం రాజానం కాబట్టి రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి ఆ కులశేఖరు ఎవడైతే తిరువాణ్కూర్ సంస్థానాన్ని పరిపాలిస్తూ ఉన్నాడో ఆ రోజుల్లో కేరళ దేశంలో అప్పుడు కేరళలో రాజు అటువంటి రాజానం కులశేఖరం తం అహం శిరసా వందే శరమోడ్చి ఆయనకి నమస్కరించి ఏ ముకుందమాలనేటువంటి దాన్ని చదువుతున్నాను అనేది అర్థం మంగళాచరణంలాగా ఉంది కాకపోతే ఆయన ఏ నగరాన్నైతే పరిపాలిస్తూ ఉన్నాడో ఎవరు కులశేఖర్ ఆళ్వారులు తర్వాత ఆళ్వారులు అవుతాడు ఇప్పుడు కులశేఖరుడు రాజు రాజానం కులశేఖరం ఈయన నగరం ఏదైతే ఉందో తిరువాన్కూరు దగ్గరని కూడా చెప్పుకుంటారు ఆ హిస్టారికల్ ఎవిడెన్స్ లో నేను వెళ్ళడం లేదు సో రివాణ్ కూరు ఆ పక్క పక్క ప్రాంతాలు ఎక్కడో ఉన్నాడు రాజుగా ఎందుకంటే పద్నాలుగు వందల సంవత్సరాల విషయం గుష్యతే ఎస్య నగరే ఎవరు పరిపాలిస్తూ ఉండేటువంటి నగరంలో పట్టణంలో రంగయాత్ర తీర్థాటనకి దినేదినే ప్రతిరోజు అది తమాషా ఒక్కరోజు కాదు దినే దినే ఘుష్యతే చాటింపు వేసుకుంటూ పోతారట సాయంత్రం ఆ రోజులు చాటింపు వేసి అని కొడుతూ పోయి ఆ అయ్యా ఈ నగరంలో ఉండేటువంటి ప్రజలకంతా తెలియజేసేది ఏమనగా ఇది తమాషా రేపు ఉదయం రాజుగారితో కలిసి ఈ నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడాను రంగయాత్ర శ్రీరంగానికి పోతూ ఉన్నారు రంగయాత్ర దినే దినే అని రోజు చాటింపు వేయడమే పోయింది లేనే తమాషా దట్స్ ద బ్యూటీ ఈ భక్తి శాస్త్రం ఇది తమాషా కూడా కాబట్టి రంగయాత్ర అని వాడు చాటింపు వేస్తాడు రోజు అంటే నన్ను హీజ్ ఇంటెన్షన్ ఎంత భక్తుడంటే మహాభక్తుడు మహా మంచి గొప్ప పారదర్యం కలిగిన భక్తుడు అతను అనుకుంటాడట ఈ వీళ్ళని అందరి నేను పరిపాలిస్తూ ఉన్నాను వీళ్ళకి చక్కగా వీళ్ళని పరిపాలిస్తూ ఉన్నా వీళ్ళకి ఏ కొరత లేదు నా రాజ్యంలో అందరూ హాయిగా ఆనందంగా ఉంటున్నారు కేవలం ఇవి ఉంటే ఏమి లాభం ఆకలి దప్పులు తీరి హాయిగా నిద్రపోతే ఏమి లాభం వాళ్ళ లోపల ఆ పిపాస ఉంది కదా అంతర్వాణి ఆ ప్రేమ పిపాస తీరాలి అంటే అది వీటి వల్ల రాదు ఈ ప్రపంచంలో ఉండే రూపాలని చూస్తే రాదు రంగనాథుడిని చూస్తేనే వస్తుంది గనక శ్రీరంగనాథుని దర్శించాలంటే శ్రీరంగం పోవాలి కదా కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నా ప్రజలందరినీ తీసుకెళ్ళి ఎంత గొప్ప రాజో చూడండి ఆ రోజుల్లో ఏదో ఔటర్ రింగ్ లేదు గనక ఇట్లాంటివన్నీ నడిచాయి జన్మభూమిలు అవుటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ లేవు గనక ఆ వాళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉండింది కనుక వీళ్ళని కేవలం భౌతికంగా తృప్తిపరచడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి ఏమి లోటు లేకుండా చేయాలి వీళ్ళని తీసుకెళ్లి శ్రీరంగనాథుని చూపించాలి రంగనాధుని దర్శనం చేయించాలి అని చాటింపు వేయమనేవాడట ఏ చెప్పేసాయండి అన్ని ఛానల్స్లో వచ్చేయాల రేపు ఉదయం అందరు కలిసి బయలుదేరిపోతా ఉన్నామని చెప్పండి అందరిని రెడీగా అమ్మనండి వాళ్ళు నిజంగా అన్ని బట్టల గిడ్డలు అన్ని పోయేది లేదండి ఎందుకని అతి తమాషుయతే నగరే రంగయాత్ర దినే దినే తహం తమహం తమ్ అహం అటువంటి రాజానాం కులశేఖరం ఎవరి యొక్క రాజ్యంలో నిరంతరం శ్రీరంగం పోతున్నాం అనేటువంటి చాటింపు వేయబడుతూ ఉంటుందో అటువంటి రాజైనటువంటి కులశేఖరునికి తమ్ అహం శిరసా వందే శరమూడ్చి నమస్కరిస్తూ ఉన్నానంటూ మంగళాచరణం చేస్తూ ఉన్నాడు అది తమాషా మరి స్వామిజీ రోజు చాటింపు వేస్తా ఉంటే వాళ్ళకేం బుగర్ కాదా రోజు చాటింపు వేది పోకుండా ఉండమే అది తమాషా చాటింపు వేస్తారట కాని పోడు ఎందుకు పోడు పోవాలని కూడా ఆయనేమో పోవాలనుకుంటాడు కానీ ఆలోచిస్తారట అందరూ పండితులంతా ఆలోచిస్తారు మంత్రులందరూ ఆలోచిస్తారు సచివులంతా ఆలోచిస్తారు అక్కడ ఆలోచించి ఇదిగో ఈయనకి భక్తి పారవశ్యం ఎక్కువ ఇతడు గనక శ్రీరంగం గనక వెళ్ళాడా స్వామి దర్శనం చేశాడా మళ్లీ తిరిగి రాడు త్రివాణికొరికి అతను అక్కడి నుంచి పట్టుకొని రావడం కష్టం ఈ పార్థివ దేహం కావేరీ తీరంలోనే పోతుంది తప్ప మళ్లీ తిరిగి మాత్రం మన పట్టణానికి వచ్చే అవకాశం ఉండే అటువంటి భక్తుడు అతనికి అంత పారవశ్యం కంటావరోధ రోమాంచాశ్వరి అంటే ఇవన్నీ అతను కనపడతాయి ముందు ముందు పోతూ ఉంటే మనకే తెలుస్తాయి మనమే కన్నీళ్ళు ఆపుకోలేము అతని భక్తికి అది ముకుందం అటువంటి భక్తుడు ఇతను కనుక శ్రీరంగుడు శ్రీరంగధామం వెళ్ళి రంగనాథస్వామిని కనుక దర్శనం చేశాడంటే మళ్ళీ తిరిగి రాడు కాబట్టి ఎట్లయినా సరే ఇతన్ని ఆపాలి అని అనుకొని శ్రీరంగయాత్ర అనౌన్స్ చేసేస్తారు ముందు రోజు భక్తులంతా కూడా పెట్టెల గిట్టలన్నీ సర్దుకొని రెడీగా ఉంటారు వచ్చేస్తారు ఆ ప్యాలెస్ దగ్గరికి అందరూ గుంపులు వచ్చేస్తారు ఉదయాన్నే ఇదే పని ఈయన కూడా బయలుదేరతాడట ఇక బయలుదేరి ఆనందంగా రంగా రంగా అంటూ బయలుదేరబోయే అప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి పండితులంతా కూడా వచ్చి అయా మహారాజా అని చెప్తారట ఇది తమాషా ఏమిటయ్యా మన దేశానికి మరో ప్రదేశం నుంచి మహాభక్తులు వేంచేశారు అంటారట అంతే ఈయనంటాడట పోస్ట్ పోన్ శ్రీరంగయాత్ర పోస్ట్ పోన్ అంతే ఎందుకని భాగవత సేవే భక్తుల సేవే భాగవత్ సేవ అది అది ఇది ఇది దీన్ని సంశ్లేష భావం అంటారు ముందు ముందు చెప్తాను అది భక్తి ప్రబంధాల్లో ఇవన్నీ కొత్త కొత్త పేర్లు మీకు ఇంతవరకు అద్వైత సంప్రదాయానికి సంబంధించిన పేర్లు వచ్చాయి ఇప్పుడు సంప్రదాయంలో పేర్లు వస్తాయి అన్నీ బుర్రలో ఉన్నాయి ఏం పర్వాలేదు అర్థమవుతుంది అది సంశ్లేష భావం మనం పరాభక్తి అంటాం చాలా అదే సంశ్లేష భావం కనుక ఇతను కనుక వెళితే మళ్ళీ రాడనుకోని అయ్యా ఓ భాగవతులు వచ్చారు భక్తులు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారయ్యా వచ్చారు వివేకానంద నగర్ సత్సంగం పాండనగర్ సత్సంగ్ సికింద్రాబాద్ సత్సంగ్ మల్కాజ్గిరి సత్సంగ్ సంతోష్ నగర్ సత్సంగ్ సనత్నగర్ సత్సంగ్ హైదరాబాద్ లక్డీకాపూల్ సత్సంగ్ లక్డీకా పూలు వచ్చారా వచ్చారు కానీ ఇంకా తిప్పండి రేపు పోదాం అర్థం అవుతుంది ఇది ఓకే రోజు చాటింపే అసలు చాటింపేసేవాడికి చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు వేయని వాడే పోతాడు అది వాడికే తెలిసిన రోజు ఇది ఆ మహాత్ముని ఎందుకంటే ఈయన గురించి చాలామంది చెప్పాలంటే చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమ కర్మణ ఏకశ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి బ్యూటిఫుల్ ఇదంతా ఎంత బాధంటే కులశేఖరరావు ఆయనకి భగవంతుడే తప్ప ఇంకోటి లేదు ఏది చేసినా భగవంతుడే ఆయన ఆస్థానంలో కూర్చుంటే రామాయణం చదువుతూ ఉండాలి భాగవతం చదువుతూ ఉండాలి ప్రజల్లో ఆ రోజుల్లో అవినీతి లేదు అధర్మం లేదు మోసం లేదు ద్రోహం లేదు హాయిగా జీవించేవాళ్ళు అందరు ఆనందంగా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా వచ్చి పనులు చేసుకుని కూర్చొని వింటూ ఉండేవాళ్ళు ఎప్పుడు జరుగుతుండేదండి ఇతర భక్తి ఎలాంటిది అంటే చతుర్దశ సహస్రా రాక్షసం భీమకర్మణ పద్నాలుగు మంది రాక్షసులు భయంకరమైనటువంటి భీమకర్మణ అంటే భయంకరమైన కర్మలు చేసేటువంటి రాక్షసులు పద్నాలుగు మంది ఒకవైపు నిలబడిపోయారు వచ్చి ఎక్కడికి తెలుసా రామాయణంలో మర్చిపోయారు అది కూడా కరుణ్ణి కరదోషనాథుల్ని వధించేటప్పుడు పద్నాలుగు వేల మంది రామాయణంలో చెప్పాం కదా రాశం కదా పద్నాలుగు మంది వచ్చి నిలబడితే ఈ పక్క రాముడు ఒక్కడే ఇంకెవరుండ రామో ధర్మాత్మా వాల్మీకి వాల్మీకి అది తమాషా ధర్మాత్ముడైనటువంటి రాముడు ఒక్కడి ఈ వైపు నిలబడుకొని ఉన్నాడు ఏకశ్చ రామో ధర్మాత్మ అక్కడ చూస్తే చతుర్దశ సహస్రాని పద్నాలుగు మంది రాక్షసులు సామాన్యులు కదా రాక్షసం భీమకర్మణ భయంకరమైనటువంటి కర్మలు చేసేటువంటి వాళ్ళు భీమ కర్మలు చేసేటువంటి వాళ్ళు రాక్షసులు ఆ వైపు పద్నాలుగు వేల మంది ఉన్నారు పద్నాలుగు వేల మంది రాక్షసుల వైపు ధర్మాత్ముడైనటువంటి రాముడు ఈవైపు కథం యుద్ధం భవిష్యతి వాల్మీకి అరేరేరే అరే అక్కడ వాల్మీకి వేస్తాడు ఈ క్వశ్చన్ అది ఎట్లా జరుగుతుందో ఈ అంటే వాల్మీకి అంటే సందేహమని కాదు ఆ భక్తి అంటే రాముడు ఒక్కడు ధర్మాత్ముడైన రాముడు ఒక్కడు ఒక్కడి మీద పద్నాలుగు వేల ఎట్లా ఉంటుందో ఈ యుద్ధం అని వాల్మీకి అంటున్నాడని ఈయన సంస్థానంలో చెప్తాడు ఒక పండితుడు రామాయణని చెప్తా ఈ శ్లోకం వెంటనే షడా బాపు అక్కడికి అన్నాడట అంతే రే ఎవడు మంత్రి అయ్యాను వచ్చాడను కమాన్ చతురంగ బలాన్ని రెడీ చేయండి అన్నాడు ఎక్కడికి కరదోషనాథుడు చెప్పడానికి దాట్ ఈస్ కులశేఖర చూస్తూ ఉంటే మనకు పిచ్చివాడా అనిపిస్తుంది అది తమాషా ఆ మాట ఆయనే చెప్తాడు తర్వాత మీకు నన్ను పిచ్చివాడు అని అనుకుంటారు పిచ్చికి అర్థం తెలియని వాళ్ళని తర్వాత చెప్తాడు మనకు అది నేను అది వచ్చినప్పుడు చెప్తా అంటే భగవంతుడి మీద పిచ్చి పట్టడం పిచ్చి అందరికీ పట్టింది పిచ్చి లేనివాడు ఈ ప్రపంచం భగవంతుడి మీద పిచ్చి పట్టాలి అది ఎత్ప్రాప్య మత్తో భవతి మర్చిపోదా తృప్త భవతి ఆత్మ రామో భవతి మత్తో భవతి పిచ్చివాడు కనపడతా ఉండాడు ఉన్మత్తుడు భక్తుడు నారద మహర్షి ఎందుకంటే భక్తి పారవశ్యం అది అందువల్ల ఏ చిత్రంగ బలాలని రథ కాజా త్వరగా పదార్థుల్ని సిద్ధం చేయండి పోతా మనం పోయి చంపేస్తామని అంటే ఎవడు కాదంటాడు ఇక రాజు అంతే రథాలు గుర్రాలు కొయ్యని ఊది పోతా ఉండేవాళ్ళట అప్పుడు వీళ్ళు ఆలోచించేవాళ్ళు వరేవరే ఇదేం చేయాలి ఇప్పుడు రామాయణంలో వాడిని తిరుతారట పండితుడిని ఆ శ్లోకం ఎందుకు చదివా భలేవాడి అయ్యా రామాయణం చదువుతుంటే ఆ శ్లోకం ఇంకే శ్లోకం చదవమంటాం ఇప్పుడు ఇదంతా లేకుండా నేను సబ్జెక్టులోకి వెళుతున్నాను ముకుందం వాళ్ళు ఉంది కదా ఫస్ట్ శ్లోకం మీరు వద్దంటే నేనేం చేసి అంతే పాప అంత పండితుడు ఉంది కదా నాకేం తెలిసి నేను వెళ్తాడని లేచి అంతే పట్టుకొని తొందరగా తీసుకెళ్ళవు తొందరగా తీసుకెళ్ళవు వధించాలి అప్పుడు వీళ్ళు కొంతమంది ఆలోచన చేసి పండితులు వీళ్ళంతా ఇట్లా కాదని ఇది పోతా ఉంటుందంటే ఎట్లా ఈ లోపల వీళ్ళు ఏది ఇంకొక వర్గం తయారయ్యి వాళ్ళు రథాల్లో అది ఎక్కి ఈయనేమో ఇటు పోతున్నాడు నర్సపుర రోడ్లో వాళ్ళు ఇటు దిండుగల్ నుంచి పరిగెత్తుకుంటూ పోయి గండి మైసీమ దగ్గర నుంచి తిరిగి వచ్చి ఎదురుగా వచ్చేసి మహారాజా రాముడు ఆసుడు ఆ కరదోషరాజుడు చచ్చిపోయారు రాముడు చంపేశాడు వాళ్ళు అనేటప్పటికీ అంట కమాన్ బ్యాక్ తిరగండి పోదాము సుందరచేత అది తాశ్రమం ఎందుకంటే వాళ్ళని చంపాలని పోతున్నాం వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయినారు కనుక ఇక మనం వెళ్లాల్సిన అవసరం లేదు తిప్పండి వెళ్ళిపోతాం ఇట్లా ఇంత వచ్చిన బాధ ఏంటంటే ఎప్పుడు ఉంటాడో తెలియదు ఎంత భక్తం ఎంత భక్తం అసలు ముకుందమాలు రావడానికి కనెక్షన్ చెప్తున్నాను మీకు ఇవంతా మీకు పుస్తకాలు ఉండకపోవచ్చు ఉండకపోరిజినల్ ప్రబంధాలు చూసినప్పుడు చిన్నప్పుడు అవి కూడా వేసుకుని చూచాం అవి జ్ఞాపకండి చెప్తున్నా వీళ్ళందరు కూర్చొని పండితులంతా కూర్చొని సచివులందరు కూర్చొని మంత్రులంతా కూర్చొని ఇది ఎంతో మొత్తానికి ఇటువంటి మళ్ళీ చూడండి తమాషా ఆయన ఈ విధంగా ఉండినా ఎప్పుడు భక్తి పారవశ్యంలో ఉండినా ఆయన్ని పోగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఇట్లాంటి రాజుని భగవంతుని పరిపాలిస్తున్నట్టున్నదే కాని మరొకటి కాదు అటువంటి వాడిని మనం పోగొట్టుకోకూడదు ఇతను శ్రీరంగం పోకుండా చూడాలా ఏదో చెయ్యాలి ఇతని భక్తిని కొద్దిగా తగ్గిస్తే మంచిది సీద పాయింట్ ఇతను భక్తిని కొద్ది తగ్గిస్తే మంచిది అప్పుడు మనకు పూర్ణంగా రాజకీయమైనటువంటి సాంఘికమైనటువంటి సేవలు అందుతాయి అని వాళ్ళు ఆలోచన చేసి ఇలాగే గనక పారవశ్యం పెరుగుతూ ఉంటే ఒక దశలో మనం ఇప్పటి ఆపుతున్నాం అది ఇది ఇది అది ఆపుతున్నాం ఒక దశలో ఆపలేని పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తాం అప్పుడు శ్రీరంగం వెళ్ళిపోయాడు అనుకో రంగనాథ స్వామిని దర్శనం చేశాడు ఇంకా రానన్నాడు అంతా శ్రీరంగంలోనే ఉందన్నాడు అనుకోండి కోటి నదులు ధనుష్ కోటిలోనే ఉండగా ఏం చేయాలి అప్పుడు అప్పుడు వీళ్ళు ఆలోచించి నో ఈ భక్తిని తగ్గించాలి ఈ భాగవతుల యొక్క బెడత కొద్ది తగ్గాలి అందువల్ల దీన్ని పనిచేయాలి మనం అని వీళ్ళందరూ కలిసి చేసి చూడండి వాళ్ళు ఎవరిని తప్పుపట్టడానికిలే ఇంటెన్షన్స్ బాగుండాయి యాక్షన్స్ బాగాలేవు వచ్చిన బాధ అది ఏ యొక్క హాల్లో ఏది ఈ మహారాజు ఉండేటువంటి ఒక హాల్ అంతా కూడాను కేవలం సత్సంగ హాల్ ఎప్పుడు సత్సంగం నడుస్తూ ఉంటుంది భక్తి భజనలు కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహానికి నవరత్న ఖచ్చిత కనక మణిహారం ఒకటి ఉంది అంటే నవరత్నాలు పొదిగినటువంటి ఒక అపరంజీ అంటే బంగారులో చాలా విలువైనటువంటిది అందులో మణిహారం ఒకటి మణిపొదిగినటువంటి హారం ఒకటి శ్రీకృష్ణుడికి వేసి ఉండేవాడు వీళ్ళు అనుకుంటారు ఇక్కడికి ఎవరు రారు ఆ భాగవతులు భక్తులు ఈయన తప్ప ఇంకెవరు ప్రవేశించరు దాంట్లోకి చాలా అంటే ఆ సంశే సంశ్లేషభ భావం కలిగిన వాళ్ళే వెళుతూ ఉంటారు కాబట్టి ఇది ఏదో చేద్దామని అభిప్రాయపడి ఒకరోజు ఆ మాలని తీశారు వీళ్ళే ఆ మాలని తీసేశారు ఆ రత్నహారాన్ని తీసేశారు రత్న ఖచ్చితమణిహారాన్ని తీసారు తీసి దాచేశారు ఎక్కడ ఉదయం రాజు వచ్చి చూచాడీ లేదు కులశేఖరుడు అప్పుడు ఆయనకు ఒక అభిప్రాయం కలిగించారు ఈ భాగవతులు ఎవరైతే వస్తున్నారో వీళ్లే దాన్ని అపహరించారు దొంగతనం చేశారు అని ఆయనకి బాగా మనసుకు పెట్టేటట్టు చేసేశారు ఆ చోరత్వం వాళ్ళ మీద పెట్టి వాళ్ళు దొంగతనం చేశారనేటువంటి భావన ఆయనకెక్కించిన తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ మీద మనసు ఎరిగిపోతుంది దొంగతనం చేశారు కనుక వీళ్ళేమో భాగవతులు వీళ్ళేము భక్తులు ఇటువంటి వాళ్ళతో నాకెందుకు సంబంధం అని వాళ్ళని వదిలేస్తే ఆ తర్వాత ఈ ఈ పెద్ద సత్సంగం గందరగోళం ఇదంతా లేకుండా ఉంటుంది ఆయన మనసును మనం ఇట్లా డైవర్ట్ చేయొచ్చు కొంతవరకు ఆయన భక్తి చేసుకొనివ్వండి కానీ మనకు దూరం కాకూడదు అభిప్రాయమే పాపం ఇంటెన్షన్ బాగానే ఉంది అని చేసినప్పుడు చూడండి తమాషా ఈ వీళ్ళే తీశారండి ఇంకెవ్వరు లేదు ఇంకెవరు ఎల్లలేరు మీ దగ్గర ఉంది తాళం చెయ్యి వాడు దగ్గర ఉంది తాళం చెయ్యి వాళ్లే తీశారు ఇంకెవరు తీయలేదు మనమైనా నమ్ముతా మేము అనుకుంటాడట భక్తుడు ఎప్పుడు చేయడు ప్రాణం పోయినా అయిపోయి కృష్ణ మందిరంలో కాలు పెట్టినవాడు చేయుడు అర్థమవుతుంది అని అప్పుడు ఆయన సంస్థానంలో కూర్చొని ఉండేటప్పుడు సభలో ఈ పాములు ఆడించేటువంటి వాడిని ఒకరిని పిలిచి వాడితో చెబుతాడు ఏ అబ్బాయి నీ దగ్గర మంచి విష ఉందా అని అడుగుతాడు ఇంకా కాటు వేస్తే మనిషి బ్రతగగుడు అలాంటి సర్పం ఉందా అని అడుగుతాడు మహారాజా మొన్ననే పట్టాను ఎక్కడా ఇక్కడే పట్టా ఉంది బ్రహ్మాండమైనటువంటి సర్పం ఉంది అది వేస్తే కాటు తిరుగు ఇదిగో చెప్తున్నాను మళ్ళీ బ్రతకూరుదు వ్యక్తి అయ్యో నాకు అన్న అనుభవం అంతా అదే మీకేం పర్వాలేదు అటువంటిది ఉంది నా దగ్గర తీసుకొని రా నీకు ఎంత వచ్చాడు ఆ రోజుల్లో ఇప్పుడు మనకు మామూలుగా మీరు ఎక్కడైనా పాములు చూస్తూ ఉంటారు ఇట్లా రౌండ్గా ఉంటుంది పెట్టే దాని మీద మూత పెడతాడు తీస్తే కనపడుతుంటుంది ఆ రోజుల్లో మూత చిన్నదిగా ఉండి ప్రబంధం అట్లా మూత చిన్నదిగా ఉండి మూత చిన్నదిగా ఉంటుందట అది దాంట్లో నుంచి ఇలా వస్తుంది పైకి కింద ఏమో కావలసినంత ఉంటుంది దానికి ఒక ఆ బుట్టకి పుట్టలాగా అటువంటి వాటిలో ఉంచేవాళ్ళ దాన్ని తీసుకొని వచ్చాడు వీడు తీసుకొని పెట్టాడు ఉందా అందులో ఉంది బ్రహ్మాండమైనటువంటి విష ఇది తీస్తానండి లోపల ఉంది ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టు నీకు ఎంత కావాలి ఎంతడు అయ్యో మీ ఇష్టం వాడికి కావాల్సింది డబ్బు వాడికి ఒక ఆహారం ఇచ్చేడు ఇచ్చేసాడు ఇప్పుడు అందరూ చూస్తున్నారట భక్తుడైనటువంటి వాడు తప్పు ఎప్పుడు చేయడు కృష్ణుని నమ్ముకున్నటువంటి భాగవతుడు ఏ దోషం చేయడు దొంగతనం అస్సలే చేయడు భక్తుడు ఆయన దొంగతనం చేశాడు కానీ వీళ్ళు చేసేవాడు కాదు వీళ్ళు చేసే పని ఆయనే చేసాడు అయిపోయింది కనుక భాగవతులే దొంగతనం చేశారంటే ఇంకా భక్తులు ఎవరు భక్తులు అవుతారు ఈ ప్రపంచంలో ఇది ఎలా వాస్తవం భాగవతుల్ని ప్రశ్నించడానికి అవకాశం లేదు కానీ దీనికి ఒకటే మార్గం ఎవరు ఎవరు మాట్లాడితే రాజు అయిపోయారు ఇప్పుడు దీంట్లో నేను చేయి పెడతాను నేను నేను మరణిస్తాను వాళ్ళు చేశారనుకోండి నేను బ్రతిగ్గనగా ఉంటే మాత్రం వాళ్ళు చేయలేదని అర్థం ఆయన సడన్ గా దాన్ని తీసి చేయిపెట్టాడు ఆయన చేయని ప్రాకుతు పైకి అది వచ్చేట నిలబడిపోయేలా చూసింది దిస్ వాజ్ ద ఇన్సిడెంట్ ఇది కులశేఖరాలు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన అలా ఉన్నప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంటే మహారాజా మేము కావాలనే చెప్పాము మీతో అబద్ధం చెప్పాము మిమ్మల్ని ఈ వైపు మళ్లించాలని చెప్పాము ఈ పారవశ్యాన్ని తగ్గించాలి భక్తి పారవశ్యాన్ని అని చెప్పాము మేము అంతేగాని వాస్తవంగా ఇది జరగలేదు ఇదిగో మా దగ్గరే ఉంది ఆహారం అని తీసుకొచ్చి వేశారు అప్పుడు అనుకుంటున్నాను అవసరం లేదు ఈ ప్రపంచం ఇంతే ఎవడు ఎలా ఉంటాడో ఇట్లా ఉంటాడో తెలియదు ఇది కాదు మనకు కావాల్సిందని అదే సమయంలో సన్యాసం స్వీకరించి శ్రీరంగానికి వెళ్ళిపోయాడు అది జరిగిన విషయం అర్థమవుతుంది శ్రీరంగానికి వెళ్ళాడు అంటే ఏది జరగకూడదని ఇవంతా చేశారో అది జరిగిపోయింది ఆయనకి పిల్లలు కూడా ఉండేవాళ్ళు ఒక పిల్లవాడిని పిలిచి వాడిని రాజుని చేశాడు పట్టాభిషేకం చేశాడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు చేస్తున్న రేపటి నుంచి చాటింపు ఉండదు ఈరోజే చాటింపు వచ్చేవాళ్లంతా రండి పోదామని అక్కడి నుంచి బయలుదేరి ఆయన శేష జీవితం అంతా శ్రీరంగంలోనే జరిగిపోయింది కావేరీ నదీ తీరంలోనే శ్రీరంగంలో జరిగిపోయింది ఇది కులశేఖర ఆలవార్ల యొక్క సంక్షిప్తమైనటువంటి చరిత్ర దీన్ని బట్టి ముకుందమాల కన్నా ఎంతకన్నా మించి నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు కనుక నాకు చాలా సంఘటనలు ఆయన జీవితంలో దొరుకుతున్నాయి చెబితే మీరు హాయిగా విని లేచిపోతారు మీకు ఆయన అలవాటు కానీ సబ్జెక్ట్ వరకు మాట్లాడటమే నాకు అలవాటు కనుక ఆయన ఏంటో తెలియాలి ఇంకా రాబోయేటువంటి భక్తి మీరు చూసేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో నేపథ్యం ఏమిటో కూడా మీకు అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో చెప్పాను అక్కడికి వెళ్లి ఆయన సన్యాసం స్వీకరించి నిరంతరం కూడాను ఆ శ్రీరంగని యొక్క భక్తిలో తన్మయుడై ఉన్నాడు ఆ టైంలో ఆయన రాసినటువంటి రెండే రెండు గ్రంథాలు ఆయనకి ప్రధానంగా రెండు భాషలే తెలుసు ఒకటి తమిళం రెండవది సంస్కృతం ఈ రెండు భాషలు తెలుసు సంస్కృతంలో ముకుందమాల రచించాడు తమిళంలో పెరుమాళ్ తిరుముళి అనేటువంటి గ్రంథాన్ని తమిళంలో రచించాడు పెరుమాళ్ తిరుముళి అనేటువంటి గ్రంథాన్ని తమిళంలో రచించాడు ఇది కృష్ణుడి మీద అది రాముడి మీద ఆయనకి ఎప్పుడు కృష్ణుడు రాముడు ఇష్టదేవాళ్ళిద్దరు ఆయనకి అందువల్ల వాళ్ళిద్దరి మీద రాశాడు కాకపోతే పెరుమాళ్ళు తిరుమలి ఒక అందమైనటువంటి ప్రబంధం అది తమిళంలో ఉంది తమిళ్లో అరవ భాషలో రాశారు దాంట్లో ప్రధానంగా రాముడి మీద ఎట్లా రాశాడంటే తాను దశరథుడైనట్టు రాముడు తన బిడ్డ అయినట్టు ఊహించుకుని రాశాడు అది పెరుమాళ్ళ తిరుమలి కాబట్టి బిడ్డ మీద ఏ విధంగా వాత్సల్యం ఉంటుందో కాబట్టి కృష్ణుడికి యశోద మీద ఉండేటువంటి వాత్సల్యం ఎలాంటిదో ఆ విధంగా ఎలాగైతే భక్తులు శ్రీకృష్ణుడు తన బిడ్డలాగా కూడాను పూజించినటువంటి వాళ్ళు ఆరాధించినటువంటి వాళ్ళు సేవించినటువంటి వాళ్ళు ఉన్నారో రాముణ్ణి తన బిడ్డలాగా భావిస్తూ తానే దశరథుడు అనేటువంటి భావా ఆవేశంలో భావావేశంలో ఆ తిరుమలి పెరుమాళ్ళు తిరుమలి అనేటువంటి తమిళ గ్రంథాన్ని రచించారు అట్లాగే సంస్కృతంలో ఈ ముకుందమాల అనేటువంటి గ్రంథాన్ని రచించారు ఈ విధంగా కులశేఖరాలు వాళ్ళకి నమస్కరించి శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాం శ్రీవల్ల वर दया पर भक्त प्रिएवुंठन कने जगन्नीवासे आलापनम प्रतिपदम कुर मे ఇక్కడి నుంచి రచించింది గనక ఎట్లా తెలుస్తుంది శ్రీకారం చుట్టాడు గనక అది గ్రంథానికి శ్రీకారం చుట్టాడు మంగళాచరణ శ్రీవల్ల భేతి వరదేతి దయాపరేతి అది శ్రీవల్ల భేతి శ్రీవల్లభుడు కాబట్టి స్వామిని నారాయణమూర్తిని ధ్యానిస్తూ శ్రీవల్లభ శ్రీధర శ్రీపతి ఇవన్నీ కూడాను అది చాలా అందమైనటువంటి పేరు ఎందుకంటే అమ్మవారితో కలిసి లక్ష్మీనారాయణని అర్చించేటువంటి స్మరించేటువంటి కీర్తించేటువంటి పద్ధతి ముఖ్యంగా ప్రబంధాల్లో ప్రధానంగా ఇక్కడ మనకు శ్రీకారం చుట్టడము అని అంటుంటాం ఏది మొదలుపెట్టా కూడా ముందు శ్రీ అంటాం ఎందుకని సౌభాగ్యం లక్ష్మి లక్ష్మి సంపద ఐశ్వర్యం ఈశ్వర శ ఇవన్నీ లభ్యం కావాలంటే శ్రీ శ్రీ కాబట్టి ఎప్పుడైతే శ్రీ అన్నాడు మంగళాచరణం జరిగిపోయింది శ్రీవల్లభేతి కాబట్టి వల్లభా అది అంటే లక్ష్మీవల్లభ లక్ష్మీపతి లక్ష్మీనాథ శ్రీధరా శ్రీపతి అని ఇతి అని శ్రీ వల్లభ ఇతి శ్రీవల్లభేతి హే లక్ష్మీపతి అని వరదేతి వరదా ఇది అని కాబట్టి భగవంతుణ్ణి చూడు తమాషా హే లక్ష్మీపతి హే శ్రీపతి హే వరదా దయాపరా భక్తప్రియ భవలుంటన కోవిద నాథ నాగశయనా జగన్ అది పిలవడం నామాలతో పరమేశ్వరుణ్ణి పిలవడం ఇది అని ప్రతి పదం ప్రతి పదం పదం అంటే రెండు అర్థాలు పదం అంటే మాట పలికేటువంటి మాటని పదం అంటారు అట్లాగే వేసేటువంటి అడుగుని పదం అంటారు నీ పదములు పడి ఉండని సరేనా పదం అంటే అడుగు అడుగు కాబట్టి నేను మాట్లాడేటువంటి ప్రతి మాటలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో హే ముకుంద ముక్తిం దాతీతి ముకుంద అయ్యా నాకు ముక్తిని ప్రసాదించేటువంటి ఓ ముకుంద గోవింద ఆపనం మే కురు అది అక్కడ ఆ నేను వేసే ప్రతి అడుగులో నేను మాట్లాడే ప్రతి మాటలో హే భగవాన్ నీ మాట ఇలా ఉండాలి నేను ఏది పలికన లక్ష్మీపతి వరద దయాపర భక్తప్రియ భావలుంటన కోవిద అంటే సంసారం అనేటువంటి బంధాన్ని తొలగించేటువంటి వాడు నాథా హే ప్రభు నాగశయన అనంతశయనా జగన్ నివాస జగన్నాథ అంటూ నిరంతరం కూడాను అవి తప్ప రెండవది నా నాలుగులో కదలకుండా నేను మాట్లాడే ప్రతి మాటలో భగవంతుడికి సంబంధించిన విషయమే భగవన్ నా నాలుగు మీద కదిలేటట్టుగా నేను అడుగు అడుగుకి మాట మాటకి ఆ లాపనం మే కురు ముకుంద బ్యూట్ కాబట్టి శ్రీ వల్లభేతి కాబట్టి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటిది లక్ష్మి మనలో ఏ సుగుణాలైతే ఉండాలనో భక్తుడికి ఇదంతా సంపద సుగుణ సంపద అటువంటి భావ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి లక్ష్మి శ్రీవల్లభ ఆమెకి పతి నాథుడు గనక ఇట్లా ప్రార్థిస్తున్నాడు నాలో ఎప్పుడు కూడా దుర్గుణాలు ఏమీ లేకుండా నిరంతరం కూడాను సుగుణాలే ఉండేటట్లుగా అని అర్థం అక్కడ కాబట్టి శ్రీవల్లభ అన్నప్పుడు రోగాలు పోగొట్టడం రాదు ఎందుకంటే వస్తుంది ఒక రకంగా కారణం ఆరోగ్యం కూడా భాగ్యమే ఆరోగ్యం మహాభాగ్యం కదా ఆరోగ్యం కూడా భాగ్యమే శ్రీ కాబట్టి శ్రీ వల్లభ కాబట్టి నాలో ఎప్పుడు సుగుణాలే ఉండాలి ఇది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్ కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్ సుగుణ సంపద ఎందుకని సుగుణాలు లేకుండా దుర్గుణాలు ఉండేవాడు భగవంతుడికి ఎప్పుడూ సన్నిహితుడు కాలేడు కాబట్టి మొట్టమొదట మనలో భగవత్ సంబంధమైనటువంటి సుగుణాలు ఉండాలి శ్రీవల్లభ సరేనా వరదేతి వరదా వరములు ప్రసాదించేటువంటి వాడు కాబట్టి ఎవరెవరికి ఏ విధమైనటువంటి కోరికలు తీర్చాలనో కోరికలంటే కేవలం ప్రాపంచికమైనవే కాకుండా అవి కూడా తీరుతాయి పరమేశ్వరుని ఆశ్రయించినప్పుడు అన్నీ తీరుతాయి అవన్నీ అముఖ్య ఫలాలు ముఖ్య ఫలం ముకుందా ఎందుకంటే ఇది ముకుందమాల గనక ముక్తి అనేది ముఖ్య ఫలం మిగతా అవన్నీ అవాంతరఫలాలు అముఖ్యమైనటువంటి ఫలాలు పండు కావాలని చెట్టు వేస్తాం అంతేగాని ఆకుల కోసం కర్రల కోసం కాదు మనం వేసేది కానీ అవి కూడా వస్తాయి అవి కూడా వస్తాయి వాటిని కూడా వినియోగించుకుంటాం కానీ అది అముఖ్య ఫలం ముఖ్య ఫలం కేవలం పండు మాత్రమే ఫలం మాత్రమే వృక్షం అట్లాగే పరమేశ్వరుడు ముకుందుని మనం ప్రార్థించడంలో ముక్తిని దాతీతి ముకుందా కేవలం మోక్షాన్ని ప్రసాదించేవాడు అది ముఖ్య ఫలము ఇవన్నీ కూడా అముఖ్య ఫలాలు అవి కూడా తీరుతాయి వరద వరముల్ని ప్రసాదించేటువంటి వాడు దయాపరా అది దయా నిండినవాడు దయ కుమ్మరించేటువంటి వాడు దానికి హేతు అవసరం లేదు హేతు అవసరం లేదు తర్వాత చెప్తాడు ఈ మేఘశ్యామల కోమలాంగ అన్నప్పుడు మనం అర్థం చేసుకుంటాం కారణం దయా అనేది కూడా ఇప్పుడు మనం దయ వేరు మనుషుల మీద ఎవడన్నా దయ చూపెట్టాడు ఈ ప్రపంచం అంటే ఏదో ఆశించి కదా ఒక యజమాని తన దగ్గర పనిచేసేటువంటి సేవకుని కూడా దయతో చూస్తాడు వాడు అనుకుంటాడు నన్ను మా యజమాని చాలా దయ చేశారు ఎందుకని వాడు పని చేయకుండా ఉండమనే చూస్తాడేమో కాబట్టి ఎవరిని మనం ఈ ప్రపంచంలో దయతో చూచినా దాని వెనక అనకూడదు కానీ కొద్దిగా దగా ఉంటుంది దయ వెనక దగా అటువంటి నిఘాకి అవకాశం లేని దయ ఇది అది తమాషా అందువల్ల వర్షం మేఘం అందువల్ల మేఘశ్యామ అనడం ఉద్దేశం పరమేశ్వరుని మేఘశ్యామలహ కోమలాంగ వస్తాయి మేఘం ఉందనుకోండి మేఘం వర్షించిందంటే మన మీద దయ మనం అంటాం అబ్బా మేఘం ఇంతకాలానికి దయ చూపెట్టిందండి ఎందుకని మేఘమదనం ఫెయిల్ అయింది మేఘం వర్షించింది ఇది ఒక పడుతుంది వర్షం ఓకే కానీ మేఘానికి మన మీద దయ లే తమాష ఏంటో తెలుసా మేఘం కూడా తిరగతా ఉంటుంది చూడండి మనం ఒక్కసారి వర్షం లేనప్పుడు చూస్తూ ఉండే మేఘాలు ఉండేవి కానీ పడవే అది మనం ధర్మంగా జీవిస్తే పడతాయి మేఘంలో ఏదో ఉండదు నీరుంటది మేఘంలో ఉండేదంతా నీరే ఇంకేం కాదు నీరు మేఘంలో ఉంటుంది మేఘం వర్షిస్తు ఓకే ఎప్పుడు తెలుసా మేఘం నిండా నీళ్లు జరిపోయిన తర్వాత ఎక్కువ నీరు అయిపోయిన తర్వాత అది భరించలేక నిలుపుకోలేక పడేస్తుంది నిలుపుకోగలిగినంత వరకు కొద్ది కొద్దిగా నీరు చేరినంత వరకు ఏం ఉండదు అంటే మన ఇంట్లో పెట్టుకోవడానికే వీలైనప్పుడు పక్క వాళ్ళకి చాప అది వాళ్ళ మీద ప్రేమ కాదు అది ఇంక పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అర్థమవుతుంది అందువల్ల మేఘంలో నీరు నిండిపోయిన తర్వాత ఇంక నిలుపుకోలేక తప్పని పడేస్తుంది మనకు ఒక మూట పెడితేకొని పోతా ఉండాలి రెండో మూట పెడితే కొద్దివి మూడో మూటకి నాలుగో మూట నాలుగు పడేస్తాం నిలుపుకోగలిగినంత వరకు నిలుపుకుంటాం ఏదైనా కాబట్టి మేఘం నీళ్ళని నిలుపుకుంటుంది ఒక దశలో నిలుపుకోలేక పడేస్తుంది అర్థమవుతుంది అలా పడేసిన తాత మనం తృప్తి చెందుతాం చల్లగా ఉంటుంది కనుక మేఘంలో అట్లాగే పరమేశ్వరుడు తన దయని ఆపుకోలేడు నిలుపుకోలేడు ఆయన కింద ఉండడమే మన బా భాగ్యమంతా కూడా ఎప్పుడైతే నువ్వు కల్పతరువు దగ్గరికి వెళ్ళావో నువ్వు చేసే ప్రతి సంకల్పం ఫలించినట్టుగా వాడికి తెలియదు చెట్టు కల్పతరువు ఇప్పుడు కల్పవృక్షం ఒకటి ఉండేది కూర్చుంటాడు అక్క ఎప్పుడు చూడలేదు బాటసారి ఆ చెట్టు కింద కూర్చుంటాడు చెట్టు కింద కూర్చొని వాడు అబ్బా ఏంటబ్బా బరే ఏంటో చల్లగా ఉంది గాలు ఇట్లా వీస్తున్నాయి ఏదో ఇట్లాగా ఉంది ఎప్పుడు పోవాలి ఇంకా మూడు నాలుగు మైళ్ళు నడవాలా ఇంటికి పోతే వేడి వేడిగా కాఫీ ఆ కాఫీ ఇక్కడే వస్తే బాగుండి అనుకున్నాడు అనుకున్నాడు తప్ప చిన్న స్టూలు దానిమీద కప్పు దానిమీద కాఫీ దాని పొగలు లేకడం చల్ల చల్లగా గాలి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కదా సార్ తమరు కల్పతరు కింద ఉండారు అది వచ్చిన బాధ నీకు తెలియదు అది కల్పవృక్షం అని కల్పవృక్షం కింద నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నీ కోరికలన్నీ ఎట్లాగైతే పలిస్తున్నాయో ముకుందుడు యొక్క అడుగు జాడల్లో నువ్వు ఎప్పుడైతే ఉన్నావు ఆయన అనుగ్రహ ఛత్రం కింద నువ్వు ఎప్పుడైతే ఉన్నావు దయ నిర్హేతుల నీ కారణమే లేదు ఆయన దయ కోసం నువ్వు ప్రయత్నం చేయడం కాదు ఆ దయ అలా పడుతూ ఉంటది దయాపరా అని కాబట్టి హే భగవాన్ నీ దయ నా మీద కావాలని కోరుకునేటప్పుడు దయాపరా శ్రీవల్లభ వరద దయాపరా భక్త ప్రియా భక్తుల భక్తుల మీద పరమేశ్వరుడికి ఎక్కడ లేని గనక ఎందుకని ఎందుకని ప్రియత్సం రెండూ ఒకటే కదా అది అలా ఇది సముద్రం సముద్రం అలని ఎందుకు బొమ్మంటది పాయింట్ అదే గనక వెళ్ళి ఒక ఆకు పడింది అనుకోండి ఒక కర్ర పడింది అనుకోండి సముద్రం చూసి అలా తీసుకొచ్చి ఘటన నీకు నాకు సంబంధం లే అదే మళ్ళీ నీళ్లు గనక అలలు తీరానికి వస్తే మళ్లీ తెచ్చుకుంటుంది లోపలికి ఎందుకంటే నువ్వు ఎక్కడికి పోలేవు నువ్వు నేను ఒకటే రా దిస్ ఈస్ దింగ్ ఓకే అది పరమేశ్వరుడికి భక్తుడు ఉండే సంబంధం భక్తప్రియేతి భక్తప్రియా ప్రియ అని భవ లుంఠన కోవిదేతి భవ అంటే సంసారం భవ లుంఠన కోవిదేతి ఈ సంసారాన్ని ఛేదించడం అనేటువంటి దాంట్లో కోవిద గొప్ప నైపుణ్యం కలిగిన వాడు నిపుణత్వం లేనివాడు కనుక పని చేస్తే కొందరు అంటే అటు అక్క దగ్గర పోతే ఒక్కసారి ఇస్తే మాత్ర ఈయన దగ్గరికి రోజు మారుస్తానే ఉంటాడు అంటే కోవితుడు కాదు అది అర్థమవుతుంది ఏదైనా ఏదైనా అంతే కాబట్టి నైపుణ్యం ఉండాలి వ్యక్తి దగ్గర ఒక వస్తువు చేయమని పోతే ఆ చెరగొట్టేది మళ్ళీ ఎత్తుకొని చొక్క మాకు చిన్నప్పుడు చొక్కా గుట్టేవాడు పదిసార్లు గుట్టేవాడు అతను పదిసార్లు గుట్టేవాడు ఎందుకంటే ఒకసారి చొక్కా ఇట్లా ఉంటుంది ఏట మా ఇట్లు అంటే మళ్ళీ అతన్ని బేచి ఇచ్చేవాడు తీసుకొని పోయేవాడు అంతా చూసుకునేవాడు మళ్ళీ మళ్ళీ తెచ్చిచ్చేవాడు అప్పుడు ఇట్టుంటు ఇదే ఇది ముందుకుంటుంది అది వెనక్కుంటుంది రకరక ఎందుకంటే కోవిదుడు కాదు కాబట్టి ఒక పని చేసేటప్పుడు నిపుణోత్సవం భవాళ్ళు ఉంటానా కోవిదేతి ఈ సంసారాన్ని ఛేదించడంలో నైపుణ్యం కలిగిన వాడు అంటే ఒక్కసారి ఛేదిస్తే ఇంక మళ్ళీ పునరాగమం లేదు అది తమాషా అర్థ ఇంక మళ్ళీ జన్మొచ్చేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి వాడు కో ఠన కోవిద నాధీతి కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వే నాకు ప్రభు హే నాథా హే ప్రభు ఎందుకని ఎవరు ఏ విధంగా నాకు ఈ ప్రపంచంలో సహాయం చేసినా వాటి వెనకుండే అదృశ్యహస్తం నీదే వీటి వల్ల కాదు నేను తృప్తి పొందేది నీ కనుక నీవు జగన్నాథుడివి జగత్తుకంతా నువ్వు నాథుడి జగత్తులో ఉండేవాడిని నాకు నాథుడివి కాకుండా ఎట్లా పోతావు కనుక హే జగన్నాథ అది నాధీతి నాగ శయనేతి నాగ శయనేతి అది కాబట్టి నువ్వు నాకు నాథుడివి కావాలి అంటే ఎందుకంటే భక్తప్రియ నాద రెండు చాలా ఇంపార్టెంట్ నువ్వు భక్తులు అయిన తర్వాత భగవంతుడు వదిలిపెట్టాడు అది ఎలాగూ పతి సతిని వదలనట్లుగా అది నాథ నాథుడు అంటే పతి నాథుడు సతిని వదిలిపెట్టాడు ఎప్పుడు చూడండి మీరు పెళ్ళైన కొత్తలు ఎవరు ఎవరిని వదరు ఆ తర్వాత ఎవరు ఎవరితోనూ కలిసి ఉంటారు అదే నాథబ్దానికి అర్థం నాద కాని ఇక్కడ పరమేశ్వరుడు మనల్ని వదిలిపెట్టాడు ఎందుకు వదిలిపెట్టాడో తెలుసా భక్త ప్రియ భక్త ప్రియుడైన భక్తుడంటే ఆయనకి ప్రియం ఎందుకో తెలుసా వాడు భక్తుడికి ఉండడమే ఇంకేం లేదు సా తో అస్మిన్ పరమ ప్రేమ రూప సా పరానురక్తీశ్వరి కేవలం వాడు మనసులో పరమేశ్వరుడు తప్ప ఎండవ ఆలోచన లేదు ఇంక ఎట్లా వదిలిపెడతాడు చూడండి అందువల్ల నాగశయన శబ్దం నాగశయన అని అంటే అనంతశయన శ్రీరంగంలో శ్రీరంగంలో స్వామి అట్లాగే ఉండేది నాగశయన పుడుకుంటాడు మళ్ళీ ఆ విధమైనటువంటి రూపాన్ని చూడాలంటే రంగనాయకుల స్వామి దేవాలయం మనం కేవలం నెల్లూరులో చూడగలం కానీ ఇక్కడ ఆంధ్రదేశంలో ఇంకోతోటి ఆ విధంగా కనిపించాం అంత అందమైనటువంటిది మళ్ళీ నెల్లూరులో చూస్తాం రంగనాయక రంగనాయకులపేటలో ఉంది దాని పేట పేరే రంగనాయకుల పేట రంగనాయకుల దేవస్థానం అక్కడ స్వామి అలా పడుకుంటాడు నాక చైనా కాబట్టి ఎందుకని అక్కడే పడుకొని ఉన్నాడయ్యా ఆయన మహాభక్తుడు ఆదిశేషుడు మహాభక్తుడు ఎందుకని మహాభక్తుడండి ఇంకంతకన్నా భక్తులు లేరా ఉండరు గరుడ గమన పడుకోవడానికేమో ఈయన ప్రయాణం చేయడానికేమో ఆయన కార్యక్రమంటే ఆయన మీద పోతాడు ఈయన మీద పోడు ఎప్పుడు పోయేది కానీ తమాష ఏంటంటే అయ్యా నేను అన్ని చోట్ల తిప్పుతాను కదా పోనీ నా మీదనే పడుకో ఆయన అంటే అక్కడ పడుకోడు ఇక్కడ పడుకుంటాడు అది తమాషా గరుత్మంతుడికి ఆయన అందువల్ల ఆయన కూడా ఆళ్వార్లలో చేరుస్తారు వాళ్ళు భక్తి ప్రబంధంలో గరుడాల్వార్ గరుడాల్వార్ సరే ఆయన కూడా ఆలవారే కాబట్టి గరుత్పంతుడు ఆయన మోస్తూ ఉన్నాడు అంతవరకే ఈయన కాదు మోస్తాడు కదూ ఎక్కడ పడుకోండాడు విష్ణుమూర్తి ఈయన మీదనే పడుకున్నాడు పడకెవరు ఈయన దిండు దుప్పటే కాళ్ళ దగ్గర మొత్తం కదా గొడుగు తానే కాబట్టి పరమేశ్వరుడికి ఆయనే మంచం ఆయనే దొప్పటి ఆయనే దిండు ఆయనే గొడుగు సమస్తం తానే ఇన్ని అయితే అదే మన ఇళ్ళలో అయితే ఎంత కరకరకరం అంటావు అన్ని నువ్వు కూడా నువ్వు ఎప్పుడైతే అన్నీ చేసి పెట్టినా కూడా మెత్తగా ఉండాడు సార్ మెత్తగా ఉండాడు అది సున్నితంగా ఉండాడు సరేనా ఎంత ఎంత విచిత్రం ఇప్పుడు ఆయన పడుకున్నాడు అనుకోండి ఒకవేళ ఈయన కదిరితాయని లేవుడా కదల ఎంత ని అంటే కదలకుండా అంటే నిశ్చలమైనటువంటి భక్తి పరమేశ్వరుడు మీద అది కదలకుండా ఉండేటువంటి భక్తి సరేనా అటువంటి వాడు గనక నాగశయనా కాబట్టి అన్నీ తానే ఎట్లాగైతే ఆదిశేషుడు అట్లా నేను కూడా నా దేహము దట్ పాయింట్ ఇంద్రియాలు మనసు బుద్ధి నా ఆలోచన అంత నీకే ఉపయోగపడాలి అది తమాషా కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా ఇది తమాషా కాబట్టి ఏది చూసినా నిన్నే చూడాలి నీ పద్యావళులు ఆలకించు చెవులను నిన్నాడు వాక్యంబులను మాట్లాడితే నిన్ను గురించే మాట్లాడాలి చూస్తే నిన్ను గురించే చూడాలి ఆలోచిస్తే నిన్ను గురించే ఆలోచించాలి తదేవ అవలోకయతి తదేవ శృడు అతి తదేవ చింతయతి తదేవ భాషయతి ఆ విధంగా ఈ ఆదిశేషుడు ఉన్నాడు గనక నగసయన గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు ఎవరు మన ఆడవార్లు కులశేఖర్ ఆడవార్లు గుర్తు తెచ్చుకుంటున్నాడు నేను కూడా ఎప్పుడు ఆదిశేషు లాగా కాగలిగితే నా దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి ఆలోచన వాక్కు సమస్తం నీ సేవలో ఉండగలిగినప్పుడు ఆదిశేషుడిని వదిలిపెట్టి నువ్వు ఉండవో ఏ శ్రీరంగ శ్రీరంగా అట్లాగే నీవు రంగనాయక నీవు నా విషయంలో కూడా అట్లాగే ఉంటావు గనక నేను అలా కావాలి అనేటువంటి భావన నాగసేవన జగన్ ఇది నివాస శబ్దం ఎందుకంటే ఎప్పుడైతే నాగసేవన అని కేవలం వైకుంఠంలోనే ఉన్నాడని ఇంకా పైకే చూస్తూ ఉంటారేమో మళ్ళీ సర్వైకల్ ట్రబుల్ వస్తుంది కాబట్టి అక్కడ ఉండేవాడే ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉండేవాడే ఇక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు జగత్ అంతా నిండున్నాడు కారణం ఏంటి జగత్తు ఆయన నివాసం ఆయనకన్నా అన్యంగా రెండవది లేదు ప్రతి అల కూడా సముద్రానికి నివాసమే ఎందుకంటే ప్రతి అలలో కూడా సముద్రమే ఉంది అలక పరిమితంగా లేదు కాబట్టి జగత్తుకు తాను నివాసం జగన్ నివాస అసలు జగత్తు ఉండడానికి తాను ఆధారం అద్భుత మాస్టర్ జగన్ నివాస రెండు అర్థాలు కాబట్టి జగత్తుకి నివాసమైన వాడు జగత్తులో నివసించేటువంటి వాడు అంటే జగత్తులో ఉండేటువంటి రూపాలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపాలే గనక జగన్ నివాసీ విధంగా అంటే శ్రీవల్లభ వరద దయాపర భక్తప్రియ భవలుంటన కొవిద నాధ నాగశయన జగన్ నివాస ఇది ఆలాపనం ప్రతి పదం కురిమేముకుందా ఈ విధమైనటువంటి ఆలాపనం మే ప్రతి పదం మురు అది ముకుంద కాబట్టి ముకుంద ముక్తినిచ్చేటువంటి వాడివి ఎప్పుడు వస్తుందో తెలుసా నేను ప్రతి మాటలో ప్రతి అడుగులో ఈ ముకుంద నామం తప్ప రెండవది లేకుండా జీవించగలిగినప్పుడే కాబట్టి ఇవన్నీ కూడా నీ యొక్క నామాలే కాబట్టి అడుగడుగులో అంటే మాట మాటలో అడుగు అంటే పదం పదం అంటే అడుగు తమస్ చూడండి కాబట్టి ప్రతి పలుకులో ప్రతి పలుకులో అట్లాగే ప్రతి అడుగులో అంటే ఆ రోజుల్లో అట్లుండేది ఇది జయదేవుడు కూడా గీతగోవిందంలో చెబుతాడు ప్రతి పదమిగతి మాధవ నిగదతి మాధవ నిగదతి మాధవ తవ చరణే పతిత ప్రతి ప్రతిపదమిదమీతి మాధవ నిగదతి మా తవ నిగదతి మాధవ తవ శరణీ పతిత విముఖే మయి సపది నిధి పయ విముఖేే మయి సపది రపి తను తను త సావిరే తవ దీన రాధ సా తవ దీన రాధ సాహే తవ దీనా కాబట్టి పరమేశ్వరు యొక్క విరహంలో భగవద్ విరహములో భక్తుల యొక్క బాధ అంటే భగవంతుని కోసం పరితాపం ఏదైతే ఉందో అది ఇట్లా ఉంటుందట నాకించి దేనిని కోరుకోకుండా నిరంతరం కూడా ఈ భావన ప్రతిపదీ పతిత య విముఖే మయి సపది సుధానిధి తయి విముఖే మయి సపది సుధానిధి రపి తను తను దాహ సావిరే తవ దీన రాధా రాధ సావిరే తవదీనా విరహే తవదీనా రాధ శ్రీకృష్ణుడి కోసం ఓ దినావస్థలో ఉంది ఎందుకంటే కృష్ణుడు బృందావనానికి రాలేదని అక్కడ చెబుతాడు ప్రతిపదం అపి నిగదతేధవా అడుగేస్తే రాధ బృందావనంలో ప్రతిపదం అది అడు ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుంద ప్రతిపదం అట్లా అడుగు వేసిందనుకోండి రాధ ఒక అడుగు అట్లా వేస్తుందట ప్రతిపదం నిగదతి నిగదతి మాధవా మాధవ మాధవతి అడుగేస్తే మాధవా అంటుందట మళ్ళీ అడుగేస్తే మాధవ అంటే మాధవ అడుగు అడుగుకి మాధవ కృష్ణుడు మనం వేసినట్టుగా అది ఇక్కడి నుంచి ఇప్పుడు పిలిచామను నిన్న మరే రంగా అన్నాడు పిల్లవాడిని మళ్ళీ ఇక్కడి నుంచి ఆ అంతమాట అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎన్నప్పటి ఉంటుంది అక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు కానీ రాజకి అట్లా కాదు ఎందుకంటే దూరంగా ఉండేవాడు దగ్గర ఉండేవాడు కాదు ఏది అర్థం కానిటువంటి వాడు కాబట్టి ఇక్కడ అరిచినట్టుగా అడుగడుక్కి మాధవ మాధవ ఏమి నుంచి పలుకుతాడేమో ఇక్కడి నుంచి పలుకుతాడేమో అది అక్కడ బ్యూటీ ప్రతిపతమి నిగదతి అంటే చెబుతూ ఉంది ఏమని మాధవా ఇక అలా అడుగు వేసుకుంటే వేసుకుంటే ఒక దశలోకి వచ్చేటప్పటికి అడుగులు కూడా పడడం లేదట రాధ పడిపోయిందట అక్కడ ఎందుకు నాలుగు అడుగులు వేసిన తర్వాత ఇంకా నాకు పరమేశ్వరుడు లభ్యం కాలేదు ఇంకా నాకు కృష్ణుడు దర్శనం కాలేదు బృందావన కిషోరుణ్ణి నేను చూడలేదు ఎక్కడున్నాడు నా కృష్ణుడు ఇంకా అడుగులు కూడా వేయలేకపోయేటువంటి పరిస్థితి వస్తుందట తవ చరణి పతిత అహం ఆడ పడిపోయింది అహం పతిత పడిపోయింది ఇప్పుడు అనుకుంటుందంట ఎక్కడ పడితే అవే నీ చరణాలనుకుంటూ ఉన్న పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదశ అమృతం దివి ఇదంతా భగవంతుని పాదమే కనుక హే భగవాన్ నిన్ను వదిలిపెట్టి నేను జీవించలేను నాకు తృప్తి అసలు సుఖం లేదు ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు కనిపించకపోయేటప్పటికీ కృష్ణ త్వయ్యి విముఖేమయీ నీ నుంచి నేను ఎప్పుడైతే దూరం అయిపోయినాను అంటే నువ్వు నాకు దూరం అయ్యావు ఇప్పుడు నా దగ్గర నువ్వు లేవు ఏం జరిగిందో తెలుసా ఇప్పుడు త్వయి విముఖేమీ సపదీ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నాకు దూరంగా అయిపోయావో నా దగ్గర లేవో నా పరిస్థితి అట్లుండే సుధానిధిరపి తనుతే తను దాహం అమృతాన్ని గురిపించేటువంటి చంద్రుడు సుధానిధి అంటే చంద్రుడు చల్లని వెన్నెల గురిపించేటువంటి వాడు సుధానిధి సుధానిధిరీ ఆ వెన్నెల చల్లని వెన్నెల అమృతాన్ని గురిపించేటువంటి చంద్రుడు అయినప్పటికీ కూడా అపి సపది సుధానిధిరపి తనుతే తనుదాహం తనుదాహం తను తనుతే ఈ దేహాన్ని మండింపజేస్తూ ఉన్నాడు అది ఎందుకంటే వెన్నెల చల్లగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కానీ నువ్వు లేకపోయేటప్పటికి ఇంత చల్లని వెన్నెలిచ్చేటువంటి చంద్రుడు నా దేహాన్ని బగ్గున మండింపజేస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నహో ఆనందాలన్నీ కృష్ణ నువ్వు హృదయంలో ఉంటే ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి కానీ నువ్వు లేనప్పుడు ఈ ఆనందాలన్నీ విషాదాలే ఈ సుఖాలన్నీ దుఃఖాలే సా విరహేతవదీన ప్రతి పదం అపి నిగదతి మాధవ మాధవ క్షణ క్షణానికి అడుగడుక్కి మాధవ నామంతో రాధ ఎట్లాగైతే కదిలిందో కులశరాలు వాళ్ళు అంటున్నాడు ప్రతి పదం ఇది ఆలాపనం ఏమని హే వల్లభ శ్రీవల్లభ వరద దయాపర భక్తప్రియ బవలుంటన కోవిద నాథ నాగసేన జగన్నివాస అంటూ ఇది ఆలోపనం ఇదే నిరంతరం కూడా ప్రతి పదం నేను మాట్లాడే ప్రతి మాటలో నేను వేసే ప్రతి అడుగులో ఇదే ఉండాలి తద్వారా నాకు ముక్తి లభ్యమవుతుంది ముకుందేవ దేవీ జయతు జయతు కృష్ణ వృష్ణివశప్రదీప జయ మేఘ శ్యామల కోమలాంగ జయతు జయతు పృథ్వీభార నాశో ముకుందీ భగవద్విజయం వాస్తవానికి భక్త విజయం అట్ల వచ్చింది భక్త విజయం అనే పేరు భక్త విజయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు భక్త విజయం అనే గ్రంథం ఉంది కదా చంద్రబాబు అది భక్త విజయము అని పేరు వాస్తవానికి భక్త విజయం కాదు అది భగవద్విజయం మీరు చూస్తే అంత భగవంతుడు భక్తుల్ని ఏ విధంగా ఉద్ధరించాడో అదే ఉంటుంది కానీ భగవద్విజయం అనకుండా భక్త విజయం ఎందుకు అన్నారు అంటే భగవంతుడికి విజయం అంటే ఒకప్పుడు అపజయం ఉందా అని అర్థం అర్థం అపజయం తెలియనివాడే భగవంతుడు భక్తుడు అట్లా కాదు ఇదిగో అపజయాలుంటాయి జయాలు ఉంటాయి జయాపజయాలు వాటిని సమంగా చూసుకుంటూ పోవాలి భక్తుడు కర్మయోగంలో కనుక భగవంతుడికి విజయమే కాని అపజయమైనటువంటిది లేదు అందువల్ల అది భగవద్విజయం అనేటువంటి మాట కంటే కూడా భక్తుడు భగవంతుని పొందడం గనక భక్త విజయమని కాని ఇక్కడ జయతు జయతు దేవహా దేవహా దేవహ అంటే ప్రకాశం దివాతు కాబట్టి దివ్యమైనటువంటి ప్రకాశించేటువంటి వాడు జయతు జయతో హై హై లోడ్ ఎందుకో తెలుసా నీకు జయము గలుగ్గాక నాకెందుకు జయగలిగేది నేను జయమే కదా కాదు నీకు ఎక్కడ జయం గలగాలంటే నువ్వు జయమే కాబట్టి నువ్వొస్తే జయమే కదా ఇప్పుడు సూర్యుడు ఉండాడు సూర్యుడు వెలుగే సూర్యుడు చీకటి ఉండదు కదా చీకటిని పోగొడతా ఉండాడు కదా కాబట్టి నీకు జయం ఎక్కడ కలగాలంటే జయమే జయ నువ్వు విజయ నువ్వు గనక నాలో ప్రవేశిస్తే నాలో ఉండేటువంటి కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో రాక్షసులు ఈ రాక్షసులంతా సంహరింపబడతారు అది నీ జయం అది నేను చూడాలనుకుంటే వాళ్ళు అది బ్యూటే అర్థమవుతుంది కాబట్టి జయతు జయతు దేవహా చూ ప్రకాశం కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటి ప్రకాశం నా ఆంతర్యంలో ఉంటుందో అజ్ఞానమైనటువంటి తిమిరం ఉండేందుకు అవకాశం లేదు గనక దేవహా దివ్ ధాతు స్వరూపుడు గనక దేవకీ నందనహ అయం కాబట్టి ఆ పరమేశ్వరుడు ఎవరో ఇది క్లియర్ ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల దేవకి దేవకీ దేవికి పుట్టిన దేవకీ నోకుందరికే ముక్తిని ప్రసాదించేవాడివి కాబట్టి దేవకీ దేవికి నువ్వు పుట్టిండొచ్చు అంతకుముందు లేనివాడివి అని కాదు లేకుండా పుట్టినవాడివి కాదు అంతకుముందు ఉండవు కాబట్టి అయం ఈ అయం దేవకీనందనోయం అయం దేవకీ నందన ఈ దేవకీనందనుడు దేవకీపుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే దేవహ ఆయనే ఆదిదేవుడు అటువంటి ఆదిదేవుడికి జయము కలుగుగాక జయితు జయితు కృష్ణ వృష్ణివంశ ప్రదీపహి మొట్టమొదట శ్రీకృష్ణుడికి జయం కలగాలి శ్రీకృష్ణుడికి జయం కలగాలి అంటే ఇదిగో లోపలంతా నేను ఓడిపోతున్నా ఇక నేను ఎంతకాలం ప్రయత్నం చేసిన ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు రాగద్వేషాలు అభిమానాలు అహంకారాలు పోరాడుతానే ఉంటాను ఎందుకంటే పోరాడుతూ ఉన్న గతంలో కూడా అనేక జన్మల్లో నా వల్ల కాలేదు అపజయాలే మూటగట్టుకుంటూ వచ్చా ఇప్పుడు నువ్వు గనక నాలో గనక ప్రవేశించావు అంటే ఇదో చతుర్దశ సహస్రాన్ని భీమకర్మలు చేసేటువంటి పద్నాలుగు మంది రాక్షసులు ఒక వైపు ఉండిన ఏకశరామో ధర్మాత్మ ఒకవైపు ఉంటే ఏం జరుగుతుందంటే ఏం జరిగింది విజయమే లభ్యమైంది గనక నీవు గనక నా దగ్గర ఉంటే ఈ అజ్ఞానం అనేటువంటి అంతకారం పోతుంది గనక నువ్వు నా హృదయంలో ప్రవేశించని మెల్లగా వెలవడం అంతే ఇంకేం లేదు నువ్వు నా హృదయంలో ఉండు ఇక్కడి నుంచి పోబాకు దేవ ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటావు గనక కృష్ణవంశ వృష్ణి ప్రదీప వృష్ణివంశ ప్రదీప కాబట్టి కృష్ణ సదానంద స్వరూపుడివి కాదు వెలుగుతూ ఉంటావు దివ్యంగా జ్ఞానం సదానంద స్వరూపుడివి ఆనంద స్వరూపుడి కృష్ణుడివి నువ్వు ఉన్నావంటే వృష్టివంశ ప్రదీప ఆ ఎదుకుల భూషణుడి నువ్వు యదువంశంలో పుట్టావు కృష్ణ అది వృష్ణివంశ వృష్టివంశ ప్రదీప దీపహ అంటే ప్రకాశించేది ప్రకాశించే దీపాలు ఈ ఆరిపోతూ ఉంటాయి ప్రదీప ప్రకర్షణ అదే కాబట్టి ఆరునటువంటి పరంజ్యోతి నీవు నువ్వు వెలుగుతూ ఉండాలి ఎక్కడ వెలగాలి నువ్వు నా నాలుగు మీద కాలదా కాలదు ఒకవేళ కాలితే కర్మలు కాలిపోతాయి అంత ఇంకే కాబట్టి ఉండాలి నాలుగు మీదనే ఇది దేహళీ దీప న్యాయం కాబట్టి నాలుగు మీద గనక నాహం ఉంటే గడప మీద దీపం పెట్టినప్పుడు బయటికి వెలుతురు వస్తుంది లోపలికి వెలుతురు వస్తుంది అది దేహళీ దీప న్యాయం గడప మీద దీప దీపం పెట్టినప్పుడు బయట పెడితే బయటే దీపం వెలుగు లోపల పెడితే లోపలే ఉంటుంది గడప మీద దీపం పెట్టినప్పుడు బాహ్యాభ్యంతరాల్లో వెలుగుంటుంది అట్లే నాలుగు మీద గనక ఉంటే ప్రపంచంలోనే వెలుగు నాకు కనిపిస్తూ జ్ఞానం అట్లాగే నా హృదయంలో కూడా తిమిర ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి నాలుగు మీద కృష్ణనామం నిరంతరం కూడా ఉండాలి ప్రదీప అది అర్థం జయతు జయతు మేఘశ్యామలహ కోమలాంగ కాబట్టి దయాస్వరూపుడివి మేఘం ఏ విధంగా అయితే వర్షిస్తు ఉంటుందో నిర్హేతం కోరితే కాదు అట్లాగే నీవు గనక ఉంటే కోరకుండానే సమస్తం లభ్యమవుతాయి గనక ఆప్త కాముణ్ణి అవుతాను నా హృదయంలో ప్రవేశించు నిహితం గుహాయాం పరమే వ్యోన్ సర్వాన్ కామాన్ సహ అది కనుక జయతు జయతు పృథ్వీభార నాశో ముకుందృథ్వీభారం కాబట్టి ఈ భూమికి భారం పృథ్వీ అంటే భూమి ఈ భూభారం రాక్షసుల వల్ల భూమికి భారమైనప్పుడు వాళ్ళని నశింపజేసి మళ్లీ ఇక్కడ సుస్థిరమైనటువంటి ధర్మాన్ని నిలపడం కోసమే నువ్వు ఆవిర్భవించినటువంటి మహాత్ముడు గనక అవతార వైభవం యొక్క విశేషమే అది గనక అవతారం ఆవిర్భవమే అది గనక పరిత్రానయ సాధూనాం వినాసాహిత దుష్కృతాం మొదట పరిత్రాణయ సాధూనాం సాధువుల్ని రక్షించడం కోసం తరువాత దుష్ట శిక్షణ జరిగేది ముందు సాధు రక్షణం ప్రధానమైనటువంటి విషయం అక్కడ పర్వతాల మీద నుంచి కింద పడేస్తే రక్షించాడు పాము చేత గడిపిస్తే రక్షించాడు ఏనుగుల చేత దుఃఖిస్తే రక్షించాడు ప్రహ్లాదు చివరికి హిరణ్య కచుకుని పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ఇది ప్రధానమైన విషయం కాబట్టి మొదట మూడు పాదాలు జయతు జయతు దేవహా దేవకీ నందనోయం పరిత్రాణాయ సాధునం జయుత జయిత కృష్ణ వృష్ణివంశి ప్రదీప పరిత్రాణయ సాధునం జైత జయిత మేఘ శ్యామల కోమలాంగ పరిత్రాణయ సాధున ఎంతే లాస్ట్ పృథ్వీభారనాశ ముకుంద పృథ్వీభారనాశ ముకుంద వినాశాయచ దుష్కృతం కాబట్టి నన్ను అనుగ్రహించి అట్లాగే నాలో ఉండేటువంటి దుష్టత్వం ఏదైతే ఉందో అజ్ఞానం ఏదైతే ఉందో దీన్ని దూరం చేయాలి గనక హే భగవాన్ నీకు జయము ప్రసాదింపబడుగాక ఇది పరమేశ్వరుని ప్రార్థించడం ఆయన్ని ఆహ్వానించడం హృదయంలోకి ఇది రెండు శ్లోకాల్లో జరిగింది సరేనా ముకుందమాల ఇప్పుడు ప్రారంభం అవుతుంది ముకుందమూర్ధన ముకుంద ప్రారంభం ఇక్కడి ముకుందమాల అందుకని మీరు అనుకుంటారు స్వామీజీకి ఏదో తొందర తొందరగా చెప్పుకొని ఈ ప్రబంధాలు ఇష్టం లేదా ఉపనిషత్తులు ఈ వేళకి లాగేవాడు అనుకుంటున్నారేమో కాదు కాదు ఇది ఒక ముకుంద మాలిక్కడ స్టార్ట్ అవుతా సరేనా అంతకు ముందు కూడా ముకుంద శబ్దం ఉంది లేదా ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుంద జయతు జయతు పృథ్వీభార నాశో ముకుంద ముకుంద శబ్దం వస్తానే ఉంది కానీ ముకుంద శబ్దంతో ఆరంభం అవుతా ఉంది శ్లోకం ఇవంతా శాస్త్రం ఎట్లా నడుస్తూ ఉందో ఆ సంప్రదాయం దేశం కూడా అర్థమవుతాయి ఇవన్నీ కాబట్టి ముకుంద శబ్దం ఉన్నంత మా కొందరు అనుకుంటారు ఆ రెండో శ్లోకం నుంచే కదిరిపోయిందండి ఎందుకంటే ముకుంద ఉంది కనుక కాదు రెండో శ్లోకం దగ్గర నుంచి స్వామిని ప్రార్థిస్తూ ఉండాడు నిరంతరం కూడాను ఈ నామం కదలాలి అట్లాగే పరమేశ్వరుడు యొక్క అవతార వైభవం ఏంటి అది కూడా నా విషయంలో ఆవిష్కరింపబడాలి అనేటువంటి భావన ఉంది కానీ నాలుగో శ్లోకం దగ్గర ముకుంద మూర్ధన ముకుంద అంటూ ప్రారంభం అవుతున్నాడు గనక ముకుంద ప్రారంభం అయింది అని అర్థం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్యం సా స్క gutudo